పరిశుద్ధు రఘు మా ప్రియ పర్లోకపు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలైనా ప్రవ్వ ఎంతో కాలం నుంచి ప్రభవ మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడుతూ ఈ దినానికి మీ యొక్క సన్నిధి నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ మీ యొక్క వాక్యాన్ని జాం ప్రభా మా తను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ఓ ప్రభా అనేక పర్యాలు మా తను మాట్లాడుతున్నారని అనేక సార్లు ప్రభావం ఆ యొక్క మీ యొక్క స్వరానికి మేము విధేత చూపిస్తలేము ప్రభా అయినగాని మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూనైనా హెచ్చరిస్తూ మమ్మల్ని కాపాడాలనే తపనతో ప్రభా ఈ యొక్క విషయాలన్నీ మీరు మాకు బయలుపరుస్తున్నారు వాటిని బట్టి మీకు ఎంతో వదనాలయనా ప్రభా ఈ యొక్క వాతావరణం రద్దులోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ యొక్క దేశం ఏ స్థితిలోకి వెళ్తుందో మాకు తెలియదు నైనా కానీ మీరే సమస్తము జరిగించే వాళ్ళు సమస్తము మీ మూలంగానే ఆయన ఓ ప్రవ్వా ముఖ్యంగా మీకు తెలియకుండా ఏది జరగదు ప్రవ్వ సమస్త చిత్తాన్ని సరైన నెరవేరుతానని విశ్వసిస్తాం ప్రభా రాజులను నియమించే వాళ్ళు మీరే రాజులను తొలగించే వాళ్ళు మీరే ప్రభావా కాబట్టి మేము దేని విషయంలో చింతించం మీద నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందుకు పోయే బిరలగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కొంతకాలం నుంచినైనా హబ్బకు గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం ప్రభావ వాటిని ఆరంభించి ప్రవ్వా కనీసం మూడు నాలుగు వారాలు అవుతుంది ప్రవ్వాటిని ధ్యానిస్తుండగానైనా మీ యొక్క ఆత్మీయ సత్యాలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం మా హృదయాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం వాక్యులను సత్యాన్ని గ్రహించాగ్రత్తగా భద్రపరచుకోమని ప్రార్థించిన వాటిని అర్థం చేసుకుని వాటిని అనుభవపూర్వకంగా మా జీవితంలో అవలంబించుకొని ప్రకటించే సేవకులుగా తయారు చేయమని ఈ చివరి క్షణాలలో చివరి కాలంలో ఉంటుండగా ప్రభు మీరే తనని మీ యొక్క చిత్తానుసారంగా మనపించండి ప్రతి మీ కొరకు సాక్షలు పెట్టుకోండి ప్రభావా ఓ ప్రభా మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైందింటే అది చూపించమని ప్రార్థిస్తున్నాం దాని ఒప్పుకొని విడిచిపెట్టాలి మీ యొక్క కనికరం మేము పొందాలా ప్రభావాన్ని కలిసి ప్రతి బ్రదర్ కి సిస్టర్స్ అనుగ్రహించి వారి కుటుంబాలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించు తండ్రియ ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల పద్నాలుగు సంవత్సరం కాలము త్వరగా గతించిపోతుంది కదా అంటే పావుతు పావు భాగం సంవత్సరం గతించిపోయింది అంటే నాలుగు నెలలు గతించిపోయింది కొత్త సంవత్సరం ఆరం అంటారు కదా కానీ రెండు నాలుగు నెలలు గతించిపోయింది అలాగే చూస్తే సగం సంవత్సరం కూడా గతించిపోతా ఉంటారు చూస్తా చూస్తా ఆరు సంవత్సరాలు గతించిపోయినాయి కదా అవి సంవత్సరాలు దొరలిపోతూనే మన కాలంలో మన జీవితంలో హెచ్చరికగా మనం అర్థం చేసుకోవాలా మనం ఎందుకు నిమిత్తమై సిద్దపడుతున్నాం ఎందుకు నిమిత్తమై ఈ యొక్క వాక్యాలను గానిస్తున్నాం అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మనం ఎందు నిమిత్తమై ఇవన్నీ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు సరే అంత సునాయసంగా అవి ఏం బయలుపరచబడలేదు కష్టపడితేనే కానీ అవి కొన్నిసార్లు చాలా కష్టతరంగా ఉంటాయి ధ్యానం చేస్తూ ఉంటాయి ఎన్ని సార్లు చదివిన ఎప్పుడో చదివినాం గాని మర్చిపోతా ఉంటాం కానీ ఆ ఈ సమయానికి అవి ఏరీతిగా మన మన జీవితాలకి అవి వర్తిస్తాయి ఏ రీతిగా వాటిని మనం అర్థం చేసుకుని మన జీవితాలలో అవలంబించుకోవాలా అనేది చాలా కష్టతరంగా ఉంటుంది కానీ ఆయనకు సమస్తం సాధ్యం వాటిని సునాయాసంగా మనకి దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు ఈ లోకస్లోకి ఇవి ఖచ్చితంగా కష్టమే ఒక్కసారి ఫస్ట్ టైం ఇక్కడికి వస్తే మట్టు ఎట్టి పరిస్థితులు ఇవి కావాలి ఇది ఏంటంత పిచ్చి పిచ్చి ఉందనేసి చేస్తారు కానీ క్రమేణ వింటా ఉంటే వింటా ఉంటే ఇవన్నీ విషయాలు వాళ్ళకు అర్థమవుతా ఉంటాయి కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం అంచనంచాలనేది దేవుని యొక్క చిత్తం అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పౌలు ముఖ్యంగా దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని మనం జనిస్తుండగా సరే మూడు వారాల గ్యాప్ వచ్చింది కదా మూడు వారాల గ్యాప్ వచ్చింది కాబట్టి మూడు వారాల మూడు వారాలు ఎన్ని విషయాలు బయలుపరచబడతానో అనుకుంటాం కానీ ఆయన సమయంలో ఆయన టైంలోనే వాడిని బయలుపరుస్తూ ఉంటాడు మనకు మటుకు ఆసక్తి ఉంది వీటిని ధ్యానించాలా వీటిని ప్రకటించాలా అని కాని ఆయన సమయానికి మనము అవకాశం ఇవ్వాలా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అబకు గ్రంథము మూడు అధ్యాయులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి చిన్న ప్రవక్తలు సాధారణంగా చిన్న ప్రవక్తలకు సంబంధించిన పుస్తకాలు ఏవి చూసినా గాని మూడు అధ్యాయాలతోనే ముగిస్తుంది అది ఏది చూసినా గానీ సాధారణంగా మూడు అధ్యయాలతోనే ముగిస్తుంది హబుకు గ్రంథం కూడా మూడు అధ్యాయాలతోనే ముగిస్తుంది కాబట్టి మూడు అధ్యాయులు అన్నప్పుడు మూడు మనకి తిరిగి జ్ఞాపకంగా వస్తున్న పదం మూడు అనే సంఖ్య దేనికి సాదృశ్యం అంటే మూడు అంటే చివరి కాలానికి సాదృశ్యం అంటే మొదటిసారి ఆగ్ఞాయించినాక రెండవసారి హెచ్చరించాక మూడవసారి చివరి హెచ్చరిక ఇది దీని తర్వాత నీకు ఇంకా నేను హెచ్చరిక ఇవ్వను నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోతాను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మూడు అనేది యుగ సమాప్తికి శ్రమల కాలానికి సాదృశ్యం అనేది కాబట్టి ప్రతిసారి మూడు అని మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా బైబిల్ అంతా చూస్తాం మూడవ నాడు మూడవ దినమున అన్న విషయాలు కాబట్టి మూడవ నాడు ఏం జరుగుతుంది అంటే ఎవడో ఒకటి మరణించడము ఏదో ఒక ఉపద్రం రావడం చూస్తా ఉంటాం పాత నిబంధన కాలం అంతా అదే లేకపోతే మూడు అంటే సమస్తము గతించుకోవడం పాతవి గతించి సమస్తం కృతగావడం కాబట్టి ఆయన మూడోనాడు తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది పాతవి గతించిన సమస్తం కృత్తవైన కాబట్టి మూడు అనేది ఒక పాపకు పాత జీవితానికి సమాధి అన్నట్టు లేకుంటే సంపూర్తి అన్నట్టు అది ముగించడం అనే దానికి సాదోషం కాబట్టి మూడు తర్వాత ఏముంటుంది కొత్తది అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలా మూడవ నాడు నీళ్లను రాసరసంగా మార్చేడు కదా అంతే కదా కాబట్టి పాతది గతిస్తే సమస్తం కొత్తవైతా ఉంటాయి అనే విషయం కానీ దాని ఇంకొక విధంగా అర్థం చేసుకోవాలా మూడు అనేటిది చివరి ఆజ్ఞ కూడా చివరి హెచ్చరిక అనేవి కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి చివరి హెచ్చరిక ఇచ్చినాక క్రైస్తవ జీవితము నిర్లక్ష్యంలో పడినప్పుడు ఖచ్చితంగా శ్రమల పాలు కావాల్సిందే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా దాన్ని మనం పరిశీలించాల కాబట్టి హబకు గ్రంథం అంతా క్రైస్తవ జీవితము ఏ రీతిగా శ్రమల పాలు అన్న విషయానికి హెచ్చరిక లాగుంది ఆశ్చర్యమేందంటే హబకు గ్రంథము గురించి ఎక్కడ కూడా మనం చూడడం బైబిల్లో సాధారణంగా కొత్త నిబంధన కాలంలో సువార్తలలో గానీ లేక పత్రికలలో గానీ ఎవరో ఒకరు ఏదో ఒక ప్రవక్త గురించి జ్ఞాపకం చేస్తా ఉంటారు కానీ ఈ ఒక్క ప్రవక్త గురించి ఎక్కడ కూడా జ్ఞాపకం చేయరు ఈయన పేరు ఎక్కడ కూడా కృత కాలంలో తీసుకున్నట్లు మనం చూడండి బైబల్ అంతటా కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈయన చెప్పిన వాక్యం మటుకు రెండు మూడు స్థలాలలో మనకు కనిపిస్తూ ఉంటారు ఒకసారి చూడండి రెండు మూడు స్థలాలు ఎక్కడ చూస్తాం మనం రోమన్ రాష్ట్ర మొదటి అధ్యాయము పదిహేడో అర్షణంలో చెప్పబడ్డ వాక్యం రోముల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పది ఏడవ వచనం ఏమనుందంటే నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించునుందా కాబట్టి నీతి మంత్రుడు రీతిగా జీవిస్తాడు ఫస్ట్ పాయింట్ నీతి మంతుడు అంటే నీతి నీతి ఎవరు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు అని కూడా వాక్యం చూస్తాం ఈ లోకంలో ఎవడు కూడా నీతి కాదు నీతి కాదు ఎప్పుడైతే ఒకడే ఒక నీతి మంతుడు అన్న ఆ యేసు ప్రభు నీ సొంత రక్షణను స్వీకరించుకుంటామో తన రక్తం ద్వారా తన మరణం ద్వారా మనలందరినీ నీతి మంతులుగా ఆయన తీర్చుకుంటున్నాడు మార్చుకుంటున్నాడు తయారు చేసుకుంటున్నాడు కాబట్టి నీతి అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాల నీతి అంటే నీతి మంతులుగా అని అర్థం కాబట్టి నువ్వు ఎంత యథార్థంగా నీ స్వనీతి మీద ఆధారపడి నువ్వు ఎట్ట జీవించినా గానీ నువ్వు నీతి కాలేవు అది నీ వల్ల అసాధ్యం కానీ నీతి మంత్రులుగా ఫస్ట్ నిన్ను తయారు చేయాల్సింది కేవలము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం వలననే ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి అక్కడ నుంచి మనము ఎక్కడ కూడా కుడికి గాని ఎడమ కానీ లేదు అది మెసేజ్ ఒకటే నీతి ఏ రీతిగా తయారు చేయబడతాడు కేవలము ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం వలననే కాబట్టి ఆ నీతి తీర్చబడ్డ నువ్వు ఎట్లా జీవించాలా యుగ సమాప్తి వరకు ఎట్లా జీవించాలంటే ఈ వాక్యం చెప్తుంది కేవలం విశ్వాసం ద్వారానే చాలా మంది అనొచ్చు ఈ లోకంలో జీవించాలంటే నీకు జ్ఞానం అవసరము పాస్టర్లు ఈ మధ్య ప్రపంచం అంతా విస్తరించారు ఒకటి ఏంటంటే నువ్వు నీతి కాబట్టి నువ్వు ఆడంబరంగా జీవించాలను గంభీరంగా జీవించాలను ధనికునిగా జీవించాలా ఐశ్వర్యం సంపాదించుకోవాలా ఇది అది అన్ని కల్పేసేసారు చెత్త అంటే నీతి ఏ రీతిగా జీవిస్తాడు దేవుని ఆశీర్వదం వల్ల జీవిస్తాడు దేవుని ఆశీర్వం ఎట్లుంటది బిల్డింగ్స్ ఆస్తులు అంతస్తులు మిద్దలు మేడలు ఐశ్వర్యము ధనంతో కూడిన జీవితం బాగా అర్థం చేసుకోండి సామెతల గ్రంథంలో మనం చూస్తాం ఎప్పుడైతే నువ్వు ధనం మీద నువ్వు వ్యామోహాన్ని పెట్టుకుంటావో అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది అది నీకు చాలా దుఃఖాన్ని తీసుకొని కాబట్టి ఒక విషయం బాగా అర్థం వ్యామోహం అంటే దాన్ని ప్రేమించడం ధనాన్ని ప్రేమించడం కాబట్టి ధనాన్ని ప్రేమించడం అనేది చాలా డేంజర్ కాబట్టి సరే మీరు అనొచ్చు ధనాన్ని ప్రేమించొద్దు కానీ మళ్ళీ ధనాన్ని సంపాదించుకోవాలా ఎందుకు సంపాదించుకోవాలా ఒక పని ఉంది దాని కొరకు సంపాదించుకోవాలా ఆయన ముందుగానే చెప్పిండి సోమరి సామెతలుగా చూస్తాం సోమరి చీమల యొద్దకు పోయి నేర్చుకుని అన్నాడు సోమరి అంటే ఎవరు చెప్పండి సోమరి అంటే ఎవరు చెప్పండి ఏం పని చేయకుండా నిద్రపోయేవాడు టైంకి తినాలా టైంకి నిద్రపోవాలా పీస్ఫులే పొద్దున్న లేసి పరిగెత్తే లేనేలేదు వాళ్ళకి ఉద్యోగం అంటూ ఉండదు వాళ్ళ లైఫ్ లో ఏ గమ్యం అంటూ ఉండదు ఏదో సాధించాలా అన్న ఆసక్తి కూడా ఉండదు చూడండి అటువంటి జీవితం లేకుంటే కష్టమే ఏదో ఒకటునాల గమ్యం నీ జీవితంలో నీ జీవిత గమ్యం ఏందంటే నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు జీవిస్తావు నీకు తెలియదు కానీ మనకు ఒకటే గమ్యం ఏందది నీ సృష్టికర్తని ఒకరోజు కలుసుకోవడమే నీ గమ్యం కదా యుగ సమాప్తి నీ ప్రభుని నువ్వు ముఖాముఖిగా చూడడమే నీ నువ్వు ఏర్పరచుకునే గమ్యం ఆ గమ్యము ఏర్పరచుకోవాలంటే ఆయన ఒక ముఖ్యమైన కర్తవ్యం ముఖ్యమైన పని అప్పగించండి మనకి ఏంది మీరు సర్వలోకానికి వెళ్లి సర్వశికి సువార్త ప్రకటించండి ఈ రెండే కదా ముఖ్యమైన మనకి మొదటిది ఏంటి ఆయన రాకడ కొరకు అంటే ఆయన ముఖముఖిగా చూసే కాలం వరకు రెండవది ఏంది ఆయన వచ్చేంత సర్వలోకానికి సువార్తని ప్రకటించాలా ఈ రెండే ముఖ్యమైన పనులు మనకి సరే ఈ రెండు పనుల కొరకు ధనం అవసరమా కాదా అవసరమే కదా దనము ఏ రీతి వస్తుంది బాగా అర్థం చేసుకోండి దుష్టుడు కూడా అంత సునాయాసంగా నీ దానికి రానియాడు ధనాన్ని ఈ లోకంలో మనుషులు ధనాన్ని ఆర్జిస్తూ ఉంటారు ఏ రీతిగా ఆర్జిస్తారో మీకు తెలుసు మోసంతో దగాతో అంతేనా లంచగొండితనము ఒకరిని మోసంగించి ఏదో రీతిగా ఎదుటి మనిషి జేబులో ఉన్న డబ్బు వాడి జేబులో తెచ్చుకోవడం ఈ లోకపు విధానం ధనం చాలా అవసరం నీకు శక్తి ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా అన్న విషయం అందుకే సోమరి చీమల దగ్గర పోయి నేర్చుకో అంటే చీమలు చీమలు త్రూ అవుట్ దియర్ పనిచేస్తాయి చేస్తాయా చెయ్యవు చీమలు ఎప్పుడు పనిచేస్తాయి తెలుసా ఎండాకాలం బాగా పనిచేస్తాయి మీరు గమనించింద్రా ఎండాకాలం బాగా పనిచేస్తాయి ఎండాకాలం మనం ఇంత కూర్చుంటాం ఎండాకాలం అన్ని బయటకు వస్తావు మీరు ఎప్పుడైనా గమనించో వెళ్ళిపోతాయి కదా ఆ బయటికి వచ్చి అవి ఆహారం సంపాదించుకొని వర్షాకాలంకి చలికాలానికి బయటికి రాలేవు అవి వర్షాకాలం బయటికి కనిపించావు మీకు ఎక్కడ కనిపించవు ఎందుకంటే వాటర్ ఉంటది కాబట్టి కాబట్టి వర్షకాలానికి కొరకు ఆ తెల్ల తెల్లగా తెచ్చుకొని పెట్టుకుంటాయి అంటే ఫుడ్ అది దాని ఆహారం చెట్టు కొన్ని వేర్లు తీయగుంటాయి ఆ వేర్లు కొరుక్కొని వాటిని తీసుకో లేకుంటే ఇంకేమైనా వస్తువులు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే వస్తువు చెడిపోయే వస్తువు అంటే ఆ క్షణంలో తినేస్తే గాని కాపాడుకుని నిలబెట్టుకుంటే వస్తువులని ముందుగానే తెచ్చిపెట్టుకుంటుంది కాబట్టి మనకి సోమరితనము పనికిరాదు క్రైస్తవ జీవితంలో సోమనితనం పనికిరాదు అందుకే పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎక్కడ చెప్తాడో నాకు జ్ఞాపకానికి వస్తుంది పిలిపుల రాష్ట్ర పత్రికనా లేక ఎక్కడో ఎవడి భారం వాడే మోసుకోవాలా అని ఉంది వాక్యం గలజల రాష్ట్ర పత్రిక దళిత రాష్ట్ర పత్రికలుందా ఎవరి భారము వాళ్లే మోసుకోవాలా ఎందుకని తెలుసా హబకు గ్రంథం అంత దానికి సంబంధించింది సంబంధించింది గొప్ప జనము వారి భారాన్ని వాళ్ళు మోస్తారంట భయంకరమైన భారం జకరే కూడా మనం చూస్తున్నాం కదా అది ఎన్నిసార్లో జకరే చివరి భాగంలో చూస్తాం ఆ భారము వాళ్ళ వీపులు విరగొట్టేస్తుంది అన్న విషయం ప్రపంచమంతటా అటువంటి భారాన్ని మోస్తున్నారు ఆయన ఇచ్చిన భారము ఆయన ఇచ్చిన కాడి సులువైంది నా భారము తేలికంది అన్నాడు కాబట్టి నువ్వు ఏ భారం మోస్తున్నావు హబకు గ్రంథం అంతా భారానికి సంబంధించింది అందుకే ఈ వారం నుంచి మనం చూడాల్సిన వాక్యం ఏంటంటే ప్రభు యొక్క భారం ఈ మన రికార్డింగ్స్ కూడా అదే పేరుంటది ప్రభు యొక్క భారము లేక ద బర్డెన్ ఆఫ్ ద లాడ్ ఇంగ్లీష్ లో మటుకు ద బర్డెన్ ఆఫ్ ద లాడ్ ప్రభు యొక్క భారము అనేది అంశం కాబట్టి హబక్కు గ్రంథంలో నేర్చుకోవాల్సిన విషయం అదే ఈ యొక్క ప్రభు యొక్క భారం ఏదని సరే మన భారమేంది ప్రభు భారమే మన భారం కదా కానీ గొప్ప జనం మోసే భారం ఏంది నీకు తెలియదు అది ఏ భారం మోస్తారు వారు మోసే భారము చాలా బరువైంది వాళ్ళ వీపులు వంగిపోతున్నాయి అన్న విషయం కాబట్టి అది దుష్టిని భారం కాబట్టి దుష్టిని భారం దేవుని యొక్క భారం నువ్వు మోయాల్సింది రెండే భారాలు ఇదన్నా లేక అదన్నా అందుకే ప్రయాస పడి భారం మోస్తున్న సమస్త జల్లారా అన్నాడు అంటే మీరు ప్రయాస పడుతూ భారం మోస్తారు సమస్త జల్లారా అంటే గొప్ప జనం గురించి మాట్లాడుతున్నాడు గొప్ప జనమా మీరు ప్రయాసంతా భారం మోస్తారు కానీ నా భారం మీరు మోస్తలేరు నా భారము చాలా సులువైంది కానీ మీరు మోసే భారం చాలా బరువైంది కాబట్టి మీరు ఏ భారం మోస్తారో నీకు తెలియ తెలియకపోతే నీ వీపులు వంగిపోతాయి యుగ సమాప్తికి చివరికి నీ వీపులు వంగిపోతాయి నీ వీపులు వంగిపోతాయి అంటే అర్థమేం చెప్పండి మీరు బానిసలు అయిపోతారు అన్న విషయం దేనికి బానిసలు అయిపోతారు ఈ లోకానికి బానిసలు అయిపోతారు వంగడం అంటే అర్థం అది బానిసత్వానికి సాదృశ్యం కానీ ఆయన మరణ భూస్థాపన పునరంధాల మనకి విమోచన కల్పించింది బానిసత్వం నుంచి పాపము అనే బానిసత్వం నుంచి మనకి విడుదల కల్పించి మనల్ని స్థిరంగా నిలబెట్టి స్థిరంగా తన వాక్యం నిలబెట్టి తన పునాది నిలబెట్టిండు కాబట్టి నువ్వు తిరిగి మళ్ళా ఈ లోకపు భారాన్ని లేక దృష్టిని భారాన్ని మోస్తే నువ్వు మళ్ళా బాణీసత్వంలో గొప్ప జనము ఎందుకు అంటే అదే కారణం వాళ్ళు ప్రభు యొక్క అనుకుంటున్నారు గానీ వాళ్ళు ఈలోకపు భారాన్ని సైతాను భారాన్ని మోస్తున్నారు కాబట్టి ఆ భారము వాళ్ళని చివరికి శ్రమల కాలంలో ఆ బారము వాళ్ళని ఈ బండ మీద ఎవడు పడతాడో వాడు తొనకలవుతాడు కాని అది వాణి పడితే వాడు తుత్నీలుగా చేపడతాడు అనుంది కాబట్టి వాళ్ళు మోసేది అదే ఆ బండవారి మీద ఉంది వీపుల మీద అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అబక్కుపు గ్రంథము దేనికి సాదృశ్యం అంటే రెండవ అధ్యాయము నాలుగవ వచ్చి అదే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం రోములు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వర్షంలో ఏముందో నీతి మంతుడు మూలంగా జీవించును రక్షింపబడ్డ ప్రతి కేవలము విశ్వాస మూలంగానే జీవిస్తాడు అన్న వాక్యం రక్షింపబడిన ప్రతి వారు కేవలము విశ్వాస మూలంగానే జీవిస్తారు కాబట్టి విశ్వాసం ఏరీతి వస్తుంది వినట వల్లనే విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఏని వింటే విశ్వాసం కలుగుతుంది యేస ప్రభు యొక్క వాక్యాన్ని వింటేనే విశ్వాసం కలుగుతుంది కాబట్టి రక్షింపబడ్డ నువ్వు ప్రతిరోజు ఆయన వాక్యం వల్లనే జీవించాలా అంటే ఎట్లా జీవించాలా మనుషుడు రొట్టె వలన జీవించడు యేసు చెప్పాడు కానీ ఏ రీతిగా జీవిస్తాడు దేవుని యొక్క నోటి నుండి వచ్చిన ప్రతి వాక్ వలన కాబట్టి ఇక్కడ ఏమని చెప్పడు నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవించను మనుషుడు రొట్టె వల్ల జీవించడు కేవలము దేవుని యొక్క నోటి నుండి వచ్చిన వాక్యం వలన జీవించను కాబట్టి ఆ వాక్యము దేనికి సాదృశ్యము విశ్వాసానికి సాదృశ్యం కాబట్టి నీతి మంతుడు జీవించాలంటే వాక్యం వినాలా వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది కాబట్టి యుగ సమాప్తి వరకు వాడు జీవించగలడు మత క్రైస్తవంలో ఎందుకు జీవించలేరు అంటే వారు క్షేమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు కాబట్టి క్షేమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు కాబట్టి వారికి విశ్వాసం లేదు గొప్ప జనానికి విశ్వాసం లేదు వాళ్ళలో యథార్థత ఉంది యథార్థత ఉంది పరిశుద్ధత ఉంది కానీ వాళ్ళని విశ్వాసం లేదు ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించింది అబద్ధపు బోధ అబద్దపు బోధలో విశ్వాసం ఉండదు సత్యంలో విశ్వాసం ఉంటుంది ఎందుకంటే అబద్దపు బోధ అనేది సైతాంగి సాదృశ్యం సత్యం అనేది ఏసు సదృష్టం ఎందుకు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు కాబట్టి ఆయన వాక్యం వింటేనే నీకు విశ్వాసం వస్తుంది సరే అబద్ద బోధ వింటే ఎట్టి నీకు విశ్వాసం రాదు సరే అబద్ద బోధ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది బాగా అర్థం చేసుకోండి బైబుల్ ని ఆధారం చేసుకుని అబద్ద బోధ బయలుదేరుతది ఎందుకంటే వాడు కూడా ప్రభువుని శోధించినప్పుడు దేవుని యొక్క వాక్యాలకెళ్ళి వాడు వాడిడు గ్రంథం నుంచి వాడిడు కదా నీకు ఆకలింది కాబట్టి ఆకలిగినవి కాబట్టి ఈ రాలని రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు కాబట్టి వాడు వాక్యం నుంచి కచ్చితంగా మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎవరిలోనే ఇది చాలా కష్టం ఈ కాలంలో వాళ్ళని వివేచించడం కాని మనకి వివేచన వరం అవసరం ప్రభును అడగాల ఈ చెప్పే వాక్యము మీ నుంచి వచ్చిందా లేక దృష్టి నుంచి వచ్చిందా మేము గ్రహించలేగన మాకు ఆత్మీయతను అనుగ్రహించి ప్రభు అని ప్రార్థన చాలా అవసరం ఎందుకంటే ఆ చెప్పేవాడు ఈ యొక్క వాక్యాన్ని మూలం చేసుకుంటాడు కానీ దాన్ని వంకరింకర్ చేసి చెప్పేస్తా ఉంటాడు ను నీతిమంతునివి కాబట్టి ను అభిషేకింపబడ్డవాడివి కాబట్టి ను ఐశ్వర్యంలో తలుదోగచ్చు అని చెప్తే నువ్వు మోసంలో ఉన్నట్టే కదా ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకూడే అని కూడా చెప్పిండు కాబట్టి ఏది సత్యమో ఏది అబద్దమో నీకు బాగా అర్థమైపోవాలా అవి చదివి ఉంటేనే నీకు తెలుస్తుంది కదా వివేచన అనేది ఈ రెండు వాక్యాలు చదవకపోయింటే ఏది సత్యమో ఏది అబద్ధమో నీకు ఎట ఒకటి ఆజ్ఞలాగుంది ఇది చెయ్యొద్దని ఒకటేమో విధేత చూపించడానికి సాదృష్టంగా ఉంది ఒకటి ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకొడి అది ఆజ్ఞ నువ్వు ఆ వాక్యాన్ని పాటిస్తే ఏం జరుగుతుంది నీకు ఆశీర్వాదం ఉంటుంది అంటు అంటే నీకు విశ్వాసం వస్తుంది విశ్వాసం వచ్చినప్పుడు జీవిస్తావు నువ్వు లేకుంటే నీకు విశ్వాసం ఉండదు కాబట్టి నువ్వు జీవించలేవు ప్రతి రోజు భారమే ప్రతిరోజు కష్టమే ఉంటది కాబట్టి నువ్వు యుగ సమాప్తి వరకు జీవించాలంటే నీకు విశ్వాసం అవసరం నువ్వు కేవలం నీతి మంత్రులు ఉంటే సరిపోదు బుద్ధులేని కన్యకలకు సంబంధించిన విషయం ఏంటంటే ఇదే బుద్ధులేని కన్యకలు నీతి మంత్రులుంటారు ఎందుకంటే వాళ్ళు కన్యకలు అంటే రక్షింపబడ్డవారు నీతి మంత్రులుగా కానీ ఎందుకు జీవించలేకపోయినారు ఎందుకు శ్రమల పాలైనరు ఎందుకు గది తలుపులు వేయబడ్డాయి గది తలుపుల బయట ఎందుకు నిలబడిపోయాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ విశ్వాసం లేదు ఎందుకు లేదు వాళ్ళ విశ్వాసం వాళ్ళ సత్యాన్ని స్వీకరించలేదు కాబట్టి కాబట్టి సంత వీధులలోకి పోయిండు ఎక్కడ పోయిండ్రు కొనుక్కోడానికి అమ్ము అమ్ము వాళ్ళ దగ్గరకు పోండి అని హెచ్చరించారు కదా బుద్ధి గల కన్యకలు మాకు ఇది మాకు మీకు సరిపోదు కాబట్టి మీరు వీధులలోకి పోయి సంత వీధులలోకి పోయి అమ్మే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోండి అంటే అప్పుడు కొనుక్కుంటే వచ్చేది కాదు సత్యము అట్లా పోయి పైసలు వేసి వచ్చేది కాదు దానికి ఎంతో ప్రయాసంతో కూడింది ఏంది ప్రయాసం మనం మలలో వీళ్ళందరూ మరణిస్తారన్న విషయం మరణించే టైంకి వాళ్ళకందరికీ ఆ సత్యము బయలుపరచబడుతుంది వారి కనులు అప్పుడు తెరబడతాయి అన్న విషయం పౌలు అదే అనుకున్నాడు కదా పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసిండు దేవుని పక్షంగానే నేను సేవ చేస్తున్నాను నేను దేవుని సేవనే చేస్తున్నాను అనుకున్నాడు యేసు ప్రభు బిడలని హింసించినప్పుడు వాళ్ళని క్రోళ్లతో కొట్టించినప్పుడు మరణానికి అప్పగించినప్పుడు శు మరణాన్ని ఆమోదు చేసిన సౌలు అక్కడ ఉంది వాక్యం స్త్రులు రాళ్లతో కొట్టబడ్డప్పుడు అక్కడ సౌలు ఉండెను అని వాక్యం మీరు చదివేదో లేదో సౌలు ఆ మరణాన్ని ఆమోదించను అంటే ఆయన ఆజ్ఞాపి ఆయన అక్సెప్ట్ చేసిదని అంటే ఏంది అర్థం అంటే చూడు ప్రభావా నీకు విరోధంగా వీళ్ళు కొత్త బోధ తీసుకొచ్చారు ప్రభావా కాబట్టి నేను నీ పక్షంగా రోషంగా ఉండి నేను ఆ బోధని తొక్కి చేస్తున్నాను అని చూపించుకోవడానికి కొరకు అక్కడ అంటే నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు ఏసుకొని చెల్లి కూడా వాళ్ళు ఏమన్నారు వీడు దేవదూషణ చేస్తున్నారు అన్నరా లేదా అంటే వాళ్ళు దేవుని ఎంతగానో ప్రేమిస్తారని చూపించుకోవడానికి కానీ వాళ్ళు గనహీనమైన ఘటం లాగా దేవుని చేతిలో వాడబడ్డారన్న విషయం వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ సత్యం లేదు కాబట్టి వాడు వాక్యనే వాడుకుంటాడు కానీ సత్యం గ్రహించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి గనహీనమైన ఘటంగా వాడబడుతున్నారు గొప్ప జనములో బలహీనత ఏంటంటే వీళ్ళు ఎప్పుడు గణహీనమైన ఘటలతో సహవాసంలో ఉంటారు కాబట్టి వారి శ్రమ వీరికి తగులుతూ ఉంటారు వాళ్ళు దప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఎప్పుడు దొరికిపోతా ఉంటారు వీరి బలహీనత అది కాబట్టి హబకు గ్రంథంలోని వాక్యము ఇదే రెండవ అధ్యాయము నాలుగవ అర్షంలో ఏముందంటే అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును కృత నిబంధనకు వస్తే కేవలం బ్రతకడం సరిపోదు జీవించాల సరే బ్రతుకుకి జీవానికి మీకు బాగా అర్థం కావాలా చూడండి పాత కాలంలో బ్రతుకు అంటే ఏంది కృత నిబంధన జీవం అయిపోతుంది కాబట్టి బ్రతుకుకి జీవానికి తేడా మీరు బాగా అర్థం చేసుకోవాలా బ్రతకడానికి ఉద్యోగం కావాలా బ్రతకడానికి చదువు కావాలా బ్రతకడానికి ఇల్లు అవసరం బ్రతకడానికి ఇంకేం అవసరం కార్ అవసరం హైదరాబాద్ లో కారు లేకుంటే కష్టం ఇక మీదట ఎందుకంటే ఆ పీల్చి పీల్చి పీల్చి మీ లంగ్స్ లో అంతా పొల్యూషన్ పెడతారు ఖర్చు కట్టుకోకుండా నడిపించలేరు మీరు మీరు బ్రతకాలా హైదరాబాద్ లో హైదరాబాద్ బ్రతకాలంటే ఖచ్చితంగా ముక్కుకి బట్ట కట్టుకునే తిరగాల ఇంకొంచెం కాలం పోతే లేకపోతే ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా పీల్చి పీల్చి మీ లంగ్స్ అన్ని ఎర్రగుండే లంగ్స్ అన్ని నల్లగా అయిపోతాయి ఆ లంగ్స్ నుంచి బ్లడ్ ప్యూరిఫై కావడానికి ఎంతగానో కిడ్నీస్ స్ట్రగుల్ కావాలా హార్ట్ బీట్ ఎక్కువ కావాలా దాంతో మీ అవయవాలు అన్ని దెబ్బతింటా ఉంటాయి కాబట్టి ఊరి చివరికి పోతే మంచిదా ఊరి చివరికి పోతే ఉద్యోగం ఎట్లా బ్రదరా నచ్చు కదా అంత సిటీ కదా సంపాదన ఊరి చివరిలో ఉండేటోళ్ళు బ్రదకలేరా వాళ్ళకు కూడా తెలుసు ఎట్ట బ్రతకాలను మనకు కూడా అవసరం అది సరే కేవలం ఉద్యోగం వరకు మనం ఎక్కడ పోం కదా ఆయన ఆయన పని నిమిత్తమై ఎక్కడికన్నా పోతాం ఆయన పని నిమిత్తమే ఎక్కడికన్నా పోతాం నేను మీకు ఎన్నిసార్లు హెచ్చరిక చేస్తున్నాను కానీ దాని పట్ల నిర్లక్ష్యం దిలీప్ బ్రదర్ ఒకసారి పట్టుకొచ్చే ప్రపోజల్ ఏంటి అది పెన్షన్ పెన్షన్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అది పదిహేను సంవత్సరాలకి లాక్ పీరియడ్ మీరు ఐదు నుంచి సంవత్సరానికి ఐదు నుంచి ఎంతనా అందులో సేవ్ చేసుకోవచ్చు పైసలు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మీకు పెన్షన్ వస్తుంది దాని నుంచి అని నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన కనీసం ఒక పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షల వరకు డబ్బు వస్తుంది మీరు ఇక్కడికి వచ్చే ఆరు సంవత్సరాలు అయిపోయింది ఆరు సంవత్సరాల్లో కనీసం ఇప్పుడు ఏడెనిమిది లక్షలు వచ్చేది కదా అది మీరు ఇప్పుడు బ్రేక్ చేసుకుంటే మీ చేతిలో సరే నాకు పదిహేను సంవత్సరాలు అవసరం లేదు నేను ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసినట్టే మీకు ఏడు లక్షల చేతికి వస్తుందా లేదా హీరోకి వచ్చేదా లేదా మీరు ఎవరు వింటలేరు సరే నేను బలవంతం చేసిన కాదు కానీ నేను చేసినా అని చెప్తున్న మీ ఎందుకంటే నేను చేసినాకనే మీకు చెప్తాను లేకుంటే నేను వేసదారకుని నేను చేసింది కాక మా ఇంట్లో మా వైఫ్ కి కూడా అంటగట్టినా పెన్షన్ సిస్టమ్ తీసుకున్నా ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ వల్ల కదా మనకు అవసరం ఇవన్నీ ముఖ్యంగా మీనాటి చాలా అవసరం ఇది ఫాస్టర్లకి సేవకులకు చాలా ముఖ్యం ఇవన్నీ మన కొరికే దేవుడు వాటిని పెట్టింది లోకంలో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది సంవత్సరానికి అది చక్రవర్తి పెరుగుతూ ఉంటది ఎయిట్ అంటే వంద రూపాయలకి ఎంత ఎనిమిది రూపాయలు ముప్పై మూడు పైసలు వందకి ఎనిమిది రూపాయలు పెరుగుతూ ఉంటది అట్లా ప్రతి సంవత్సరం దానికి డబల్ దానికి మల్టిప్లై అవుతూ ఉంటది చక్రవర్తి అంటారు కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో అది డబుల్ అవుతానే ఉంటది అట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ కి లాక్ తీసి పడేస్తున్నారు అనుకోండి మీరు నెలకింత మీ దగ్గర ఎప్పుడింత ఐదు వందలు ఐదు వందలు వేలు రూపాయలు మీ దగ్గర ఎక్స్ట్రా మనీ ఎప్పుడున్నా అలా పడేస్తా పోండి అది ఖచ్చితంగా హ్యూజ్ మనీ అవుతుంది మీకు తెలియదు అది ఎంత అవసరం ఉంటుందో మీరు అర్థం చేసుకోలేరు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను రకరకాల ప్రాంతాలలో చిన్న చిన్న అమౌంట్స్ ఒకసారి వంద రూపాయలు అట్లా ఒక బ్యాంక్ లో పెట్టేసి మర్చిపోయినా పది సంవత్సరాల తరగతిస్తే నాకు అది దగ్గర దగ్గర ఎంత వచ్చింది పదకొండు వంద రూపాయలు వచ్చింది ఆ టైం కి ఆ పదకొండు వేలు తీసుకుని నేను ఏదో చాలా ముఖ్యమైన పని చేయాల్సి వచ్చింది స్కూల్ ఫీజులు ఏమో కట్టాల్సి వచ్చింది అట్లా పనికి వస్తా అవి వాటర్ మనం ప్లాన్ చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ నేషనల్ రకరకాల సేవింగ్స్ ఉన్నాయి అవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలా అంత చిన్న అమౌంట్స్ ఎక్కువ మనమే లక్ష లక్షలు సంపాదించడం కాదు కదా చిన్న చిన్న అమౌంట్స్ వేసినప్పుడు అవి అక్యూమిలేషన్ లో మీకు కాలం పోతానే ఉంటది ఇప్పుడు చూస్తా చూస్తే నాలుగు నెలలు ఈ సంవత్సరం కూడా వెళ్లిపోతుంది దానికి అదే విడిచిపెట్టేస్తే అదే ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు నీకు కష్టకాలంలో కచ్చితంగా అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది కదా మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తాం మనము నిర్లక్ష్యం మన నిర్లక్ష్యం మన నిర్లక్ష్యం వలన ప్రభులు దృఢీకరిస్తూ ఉంటాం ఏం చేసింది నాకు దేవుడు అంటాం కానీ అన్ని ఐడియాస్ ఇచ్చాడు ఆయననే నువ్వు పాటిచ్చాక ఆయనని ఆయన పట్ల నువ్వు శనగడం కొనగడం ఇది గొప్ప జనాభూ కదా మనకి ఆల్రెడీ దేవుడు ఇచ్చే ఐడియా ఒకవేళ ఇవ్వకపోతే అనొచ్చు నాకు ఇంకా ఫార్మ్స్ ఉన్నాయి నేను పెట్టుకున్నాను కొన్ని ఫార్మ్స్ ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి ఊళ్ళో పోతే ఇవ్వాలనొచ్చు కానీ వాటిని మీరు పాటించాలా సంవత్సరానికి ఐదు వందలు ఇవ్వలేరా ఇవ్వలేరా పోతే ఐదు వందలు సరే మీరు సినిమా పోతారా నేను చెప్తలేను ఎగ్జిబిషన్ పోతే ఐదు ఖర్చు పెట్టరా మీ పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్ పోతే ఖచ్చితంగా రెండు ఖర్చు పెడతారు మీరు నాకు తెలుసు రెండు వేలు ఖర్చు పెడతారు ఆ జూలా రూపాయలు ఒక జూలా తిరుగుతాయి రూపాయలు ఇంకొక జ్యుల దగ్గర పోతే వాడ యాభై రూపాయలు ఒకటి యాభై ఒకటి ముప్పై అట్లనే ఉంటుంది అలా పోతే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పదిహేను ఖర్చు పెడతారు ఇంకెక్కడికైనా పోతే పండగలకి పబ్బాలకి పోతే అక్కడ రెండు మూడు ఖర్చు పెడతారు ఇది మన బలహీనత అవి నేను చేయదని చెప్తాను అండి ఇంటికి పోతే ఫెస్టివల్స్ ఉంటే మీరు పోవచ్చు ఎందుకంటే అరూపకంగా రిలే సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యమే కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ శరీరం గట్టి ఉన్నప్పుడే కొన్ని డబ్బులు సంపాదించుకోవడము దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మీరు చేయకపోతే మీ శరణము చల్లబడినాక అందులో వెట్టబోయినాక మీ శక్తి సరిపోద్దు అప్పుడు మీరు ఏం చేయలేరు కూడా తర్వాత నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మీరు చదువుకోకపోతే మీకు పెద్ద ఉద్యోగాలు రావు మీకు పెద్ద ఉద్యోగాలు రాకపోతే పెద్ద జీతాలు రావు పెద్ద జీతాలు రాకపోతే ప్రభు తిట్టద్దు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి కాబట్టి మీరైనా ఇప్పుడు ఏం చదువుతాం ఫారిన్ కంట్రీస్లలో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకి కూడా మళ్ళా స్కూల్కి పోతాడు వాడు ఏదైతే పోగొట్టుకున్నాడో యవన దశలో లేక చిన్నపిల్లవాడి దశలో వాడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకి మళ్ళా స్కూల్కి పోయి ఆ చిన్నపిల్లలతో కూర్చొని వాడు అవన్నీ నేర్చుకుంటా ఉంటాడు నేర్చుకొని మళ్ళీ డిగ్రీ సంపాదించుకొని మళ్ళీ ఉద్యోగాలు సంపాదించుకుంటారు ఆ కాల ఆ దేశం అట్లాంటిది సరే వాడు చేసిండు కాబట్టి నేను కూడా యాభై ఏళ్ళ వరకు వెయిట్ చేయాలంటే అది నీపించుతాను ప్రూవ్ చేయొచ్చు వన్ సిట్టింగ్ డిగ్రీ రాయలేరా కొంత ట్యూషన్ తీసుకొని సాయంత్రం గంట సేపు ప్రతిరోజు కష్టపడి చదివి డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు కదా డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎవరు క్లర్క్ జాబ్ ఇస్తారు ఐదారు జీతం లేకుంటే టెలిఫోన్ ఆపరేటర్స్ ఇస్తారు కదా ఆరు జీతం టెలిఫోన్ ఆపరేటర్స్ లేక కంప్యూటర్ ఆపరేటర్ చేసుకుంటే పదివేలు జీతాన్ని ఇస్తున్నారు కానీ డిగ్రీ ఉండాలి కంపల్సరీ బట్ అవన్నీ నీకు చాలా అవసరం అవి చేయకుండా కాలాన్ని వెలుగుస్తున్నా చాలా విశ్వాసం ఉంది దేవుళ్ళు అంటే సరిపోదు నీ విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే అది వేస్తన్నట్టు సరే హబకు గ్రంథంలో చూసిన వాక్యం ప్రకారంగా నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకులు అనేది బాగా అంటే బ్రతకడం అంటే శరీరానికి సంబంధించింది ఈ లోకంలో జీవించడానికి సంబంధించింది కానీ కొత్త నిబంధనకు నిత్య జీవం నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవించును అంటే నిత్య జీవంలో జీవించాలా పోవాలంటే నువ్వు విశ్వాసంలోనే జీవించాలా విశ్వాసంలోనే ఎదగల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నిబంధన కాలం అంతా శరీరానికి సంబంధించింది ఓ రీతి కూడా సంబంధించింది కరెక్టే కానీ కృత వస్తే పాతని గతించినై ఇదిగో సమస్తం కృతమైన అన్నాడు కాబట్టి నువ్వు నిత్య మన ప్రభుత్వ పాటు నివసించాలంటే మాటకు జీవించాలంటే మాటకు నీకు విశ్వాసం కానీ ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి నీ విశ్వాసము క్రియల రూపకంగా లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతుంది అంటే అర్థమైంది విశ్వాసంలో నువ్వు ముందుకు పోవాలా అనేది బ్రతక కూడా సాదృశ్యం కాబట్టి లోకంలో బ్రతకాలంటే మీరు విశ్వాసంలోనే క్రియలు చూపించుకోవాలా నేను స్కూల్ మిస్ అయిపోయినా మా తల్లిదండ్రులు నన్ను అనేది కానీ కదా మా ఫారా ఒక దశలో నన్ను నా సంపాదన ఖర్చు పెట్టి కష్టపడి చదువుకోలేదు నేను ఎంబీఏ చాలా కష్టంతో పాస్ అవలసి వచ్చింది ఎందుకంటే ట్యూషన్ తీసుకుని టైం దొరకదు ఇంటికి వచ్చి చదుకోనికి అవసరం ఉండదు అవకాశం ఉండదు అట్లా అట్లాంటి టైంలో నేను పొద్దున తొమ్మిది గంటలకు ఆఫీస్కి పోతే మళ్ళీ రాత్రి పది గంటలకి ఇంటికి వచ్చి అంటే పొద్దున ఏడు గంటలకి ఏమో బయటోళ్ళు పొద్దున ఏడు గంటలకు పోతే సాయంత్రం పది గంటలకు ఇంటికి వచ్చేవాడిని అయినా గాని కొంత టైం తీసుకొని స్టడీస్ అన్ని ముగించేసిన అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా ఎందుకంటే కష్టానికి ప్రతిఫలం తప్పక వస్తుంది అది దేవుని విధానం అనితల్లో ఫస్ట్ పాసిన కాబట్టి నాకు అది అది అనుభవపూర్వకంగా నేను చేసి చూసిన కాబట్టి నాకు తెలుసు విశ్వాసంలో ఎట్లా బ్రతకాలే కాబట్టి విశ్వాసం మూలంగానే మనం బ్రతకాలా ఒక్క దగ్గర అప్పు తీసుకోకుండా బ్రతకడం ఎట్లా బ్రతకాలా నువ్వు ఈ ఈ సిస్టమేటిక్ నేర్చుకుంటేనే విశ్వాసంలో ఈ విధానాలు నేర్చుకుంటేనే నువ్వు అంటూ దేవుడు నాకు సమస్త నుంచి విడుదల కల్పించిండే శమలలో కూడా విడుదల కల్పించండు ఆర్థికమైన వ్యవస్థల నుంచి విడుదల కల్పించినట్లే కదా ప్రతి దాంట్లో మీరు అభివృద్ధి చెందుతా ప్రభుడు చిత్తమన్నాడు కదా వాళ్ళు ప్రతి దాంట్లో అంటే అర్థమేంది కేవలం ఆత్మీయ జీవితంలోనైనా నీ షరలలో నువ్వు వరదలాలా సాంఘిక జీవితంలో వరదలాలా ఆధ్యాత్మికమైన జీవితంలో అంటే ఆత్మీయ జీవితంలో కూడా వరదలాలా మానసిక జీవితంలో కూడా వరదల మీ జ్ఞానం అవసరం మీకు తెలివి అవసరం ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా అనేది కూడా తెలివికి సంబంధించింది మంచి చెడు అనే తెలివి చెట్టు అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు తెలుసుకున్నారు అది ఈ చెట్టు ఈ చెట్టు తింటే ఈ చెట్టు ఫలం తింటే ఏమైతుందనేది వాళ్ళు తెలుసుకున్నారు తర్వాత కానీ అది అవిదే తి సంబంధించిన విషయం మనం జాగ్రత్త జాగ్రత్తగా ధ్యానించాలా అది అవిదే సంబంధించింది కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ లోకంలో బ్రతకాలంటే నీకు విశ్వాసం అవసరం నీ విశ్వాసము క్రియల రూపంగా పోవాల్సిందే కాబట్టి సరే మీరు పొద్దున్నేసి పరిగెత్తా ఉంటారు పనులు చేస్తూ ఉంటారు మీరు వీటి గురించి మర్చిపోతా ఉంటారు మీకు చెప్పబడ్డ ఇవన్నీ విషయాలు మర్చిపోతా ఉంటారు మీరు మళ్ళీ దీనికి ఎప్పుడు పాటించుకోలేరు కదా మళ్ళా మళ్ళీ కళ్ళు తెరిస్తే ఇంకొక వారం వచ్చాయి ఇంక కళ్ళు తెరిస్తే ఇంకొక నెల వచ్చాయి కళ్ళు తెరిస్తే ఇంకొక సంవత్సరం వచ్చాయి అట్లుండే పోతా ఉంటుంది మీ టైం కానీ బాగా అర్థం చేసుకోండి ఒక ఏజ్ అయిపోయాక మీరు సేవ్ చేయలేరు ఏం చేయలేరు ఆ ఏజ్కి ఆ సేవింగ్స్ మీకు సహాయపడాలా గాని ఆ ఏజ్కి మీరు సేవ్ చేయలేరు బ్రదరు నాకు చాలా విశ్వాసం ఉంది నేను ఆ ఏజ్కి వచ్చేప్పటికి నా పిల్లలు చాలా పెద్దగా అయిపోయారు వాళ్ళు నా గురించి పట్టించుకుంటారు అని నువ్వు అనుకోవచ్చు నీ పిల్లవాళ్ళు వాడు విశ్వాసంలో ఎదుగుతే పెరుగు పెరిగింటే వాడు నిన్ను పట్టించుకోవచ్చేమో వాడు విశ్వాసంలో లేకపోతే వృద్ధాప్యంలో నీ పట్ల నిర్లక్ష్యం చూపిస్తాడు నిన్ను విడిచిపెడతాడు వాడు విడిచిపెట్టే ఎప్పుడు మీకు చెప్తలేను వాడు విడిచిపెట్టవచ్చు అప్పుడు నీ పరిస్థితి ఏ అనాథాశ్రమం కోతాను అనాథాశ్రమములు ఫ్రీ ఈ రోజులలో ప్రతి దాంట్లో డబ్బులు కట్టాల వృద్ధాప్యంలో నువ్వు ఒక ఆశ్రమంలో ఉండాలా అంటే కనీసము రెండు వేల రూపాయలు ఇవ్వాల నెలకు లే నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి రెండు వేల రూపాయలు ఇవ్వాలి నెలకు ఒక మనిషికి రెండు వేలు ఇవ్వాలా నెలకు నీకు ఇంకేమైనా మందులుంటే ఐదు వేలు ఐదు వందలు ఎక్స్ట్రా ఇవ్వాలా ఎందుకంటే ఇక్కడ బ్రదర్ ఒక బ్రదర్ వచ్చాడు వాకింగ్ కూడా చెప్పిండసారి ఆయనకి నాలుగు ఉన్నాయి ఎట్లాంటివి ఆయన ఆయన ఆయన దగ్గర పంపిస్తా తీసుకుంటాడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు లేనివారు పిల్లలు విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అక్కడ వాళ్ళు ఆశ్రమం ఇస్తారు వాళ్ళకి మూడు పూట్ల ఆహారము అవన్నీ ఉంటాయి అక్కడ సంవత్సరానికి నెలకి రెండు వేల రూపాయలు ఇవ్వాల సరే నాకు ఒక్కొక్కసారి ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు చాలా కష్టం ఉండే అన్నిళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ స్థలం లే ఇద్దరు కొడుకులు విడిచిపెట్టేషేరు వాళ్ళని అప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టాలా ఈ బ్రదర్ ఫోన్ చేస్తే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను పదమూడు వందలకి ఇస్తాను అంతకంటే నేను తగ్గించలేను ఎందుకంటే నేను కూడా కట్టాల పైసలు అది ఫ్రీ కాదు నాలుగు మెయింటైన్ చేయాలే వాళ్ళకి మందులు వాళ్ళకి ఏమైనా అనారోగ్యమైతే మళ్ళీ వాళ్ళని తీసుకొని పోవాలని హాస్పిటల్కి చాలా కష్టపడింది రెండు వేలలో ఏం రాదు అయినా కానీ నువ్వు చెప్పినావు కాబట్టి నేను పదమూడు కంటే ఒక తగ్గించలేను పదమూడు ఫైనల్ అని చెప్పినా అప్పటికి వాళ్ళిద్దరు కొడుకులను పిలిపిస్తుంది నిర్లక్ష్యం ఫెలస్ ఇద్దరు కొడుకులు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మీ పిల్లలు సరిగా చదువుకోకపోతే మాకు ఒక భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకోరు ఎందుకంటే వాడికి వచ్చే వాడికి సరిపోదు వాడి భార్య అసలే ఉండనియది మిమ్మల్ని కాబట్టి అవన్నీ కష్టాలతో కూడిన పని కాబట్టి నీ దగ్గర ఇట్లాంటి బ్యాలెన్సెస్ ఉన్నాయనుకో సమ్ పెన్షన్ ఉంది అనుకో నువ్వు చనిపోయిన వరకు నీకు పెన్షన్ ఉంటుంది సరే నువ్వు సేవ చేసుకుంటుంటే కూడా నీకు మంత్లీ ఆ ఎక్కడో పెన్షన్ తీసుకుంటావు ఏదో బ్యాంకులో పెన్షన్ డిపాజిట్ అవుతా కాబట్టి తీసుకుంటావు నీకు అటువంటి అన్నీ కావాలంటే ఇప్పుడే వాటి గురించి జాగ్రత్త పడాలా ఖచ్చితంగా ఈ టైంకి ఇప్పుడు మీరు దేవుళ్ళకి వచ్చి కూడా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు దాటిపోయింది కదా కనీసం ఇవన్నీ విషయాలు అర్థమయ్యి కూడా మీకు ఐదు ఆరు సంవత్సరాలు ఎప్పుడూ దాటిపోయింది ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా దాటిపోతుంది సరే నేను మీ నేను తక్కువ చెప్తలేను బట్ ఏంటంటే హెచ్చరికలు ఈ రీతిగానే ఉంటాయి దేవుడు తర్వాత దేవుని మీద ఏడవద్దు అని కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే దేవుడు నాకు ఏం చేసిండో నేను ఇంతగా ధృవీకరించుకోవడం జీవిస్తున్నాను ఆయన అన్నీ చేసిండు ఎట్లా చేస్తాడు ఆయన నీకు మంచి జ్ఞానం అనుగ్రహించిండు దాన్ని వాడుకోవాలంతే హుషేలా అదే చూస్తాం కదా నా ప్రజలు ఎందుకు నశించిరి అంటే వారు జ్ఞానం లేక నశించిపోయి ఎందుకు నశించిపోతారు జ్ఞానం లేకనే నశించిపోతారు సరే హుషే గ్రంథంలోని ఈ యొక్క వాక్యమే మనకి చాలా ముఖ్యమైన వాక్యం ఎందుకంటే నువ్వు బ్రతకాలన్నా నువ్వు జీవించాలన్నా నీకు విశ్వాసం అవసరం ఈ లోకంలో బ్రతకాలంటే అంటే నువ్వు చదువుకోవాలన్నా ఉద్యోగం కావాలన్నా ఈ లోకంలో ఏమీ సంపాదించుకోవాలన్నా కానీ తప్పులేదు అన్ని అవసరం ఎందుకంటే ఈ లోకపు విధానం అది ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే నీకు చదువు తప్పక అవసరము నీకు ఉద్యోగం తప్పక అవసరము నువ్వు సంపాదించుకోవాలి ఇల్లు సంపాదించుకోవాలా మీ పిల్లల కొరకు లేకపోతే మీ పిల్లల ఏమి ఇచ్చింది మా నాయన నాకే నీ సాక్ష్యం పోయే కాబట్టి నువ్వు సరే నేను చదువుకోలేదు బ్రదర్ అంటే చదువుకోవచ్చు ఇప్పుడు చిన్నపిల్లవాడు ఏబీసీలో కష్టపడే కష్టంతో నేర్చుకుంటాడు కదా కానీ నువ్వు సునాయాసంగా నేర్చుకోవచ్చు ఇంకా నీ వయసుకి నీ జ్ఞానానికి నువ్వు సునాయాసంగా ఆయన ఏబీసీ నేర్చుకోవచ్చు ఆ వన్ సిటింగ్ టెన్త్ క్లాస్ పోయి ట్యూషన్ తీసుకొని ఏదో రీతిగా నువ్వు పాస్ కావచ్చు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయొచ్చు టెన్త్ క్లాస్ అయితే ఫస్ట్ సిట్ వన్ సిటింగ్ డిగ్రీ ట్వంటీ వన్ ఇయర్స్కి డిగ్రీ చేయచ్చు డైరెక్ట్ డిగ్రీ రావచ్చు నువ్వు ఇంటర్మీడియట్ అవసరం లేదు నీకు డిగ్రీ రాసినా కానీ నువ్వు ఇంకేమన్నా చేసుకోవచ్చు మీకు ఇంకా ఆసక్తి ఉంటే చదువు మీద ఇంకా చదువుకోవచ్చు అక్కడ చదువుకోకపోతే మటుకు మీకు మంచి ఉద్యోగాలు పరిస్థితులు రావు ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఎందుకంటే ప్రతిదీ కంప్యూటర్ మీదనే ఉద్యోగాలు ఈ రోజుల్లో మీకు కంప్యూటర్స్ రాకపోతే మీరు ఉద్యోగాలు మీకు ఉద్యోగం రాదు ఇంకా కొంత కళ్ళకి పోతే అన్ని మెషిన్స్తో పనులు చేపిస్తారు కాబట్టి మీ పని మీ మీరు అవసరం లేదంటారు మీ చేతులరా చేసే పనులతో మాకు అవసరం లేదు అన్ని బిల్డింగ్స్ రోబోట్స్ వస్తాయి అనుకోండి రోబోట్స్ వస్తే ఇల్లు కట్టి రోబోట్లు వచ్చాయి అనుకోండి మీ పని ఏమైతే రోబోట్లు కట్టేస్తాయి చక చక చక చక ఇల్లు కట్టేస్తాయి అప్పటికి కూడా ఇప్పుడు ఆ రోబోటిక్ మోటార్స్ వచ్చేసినాయి చూసిన ఆ మాల్ కలిపే మోటార్స్ వచ్చేసినాయి అని ఇక్కడికి మనిషి కలిపెట్టాడు ఆ ఇట్లంతా ఇసుక కలిపి ఎండిపెండ్ ఇసుక అంతా దగ్గర చేసి దాంట్లో మళ్ళా సిమెంట్ పోసి మొత్తం ఇట్లా చుట్టూ కట్టి సిమెంట్ మధ్యలో నీళ్లు పోసి కలిపెట్టాడు ఇప్పుడు అట్లాంటివి లేవు ఆ మిషన్ వస్తుంది మొత్తం కలుపుకొని వస్తుంది డైరెక్ట్ గా ఇంకొక కంప్రెసర్ పెట్టి పైప్ కొడతారు సీలింగ్ అది రూఫ్ ఒక్కసారి ఇంకా భవిష్యత్తులో రోబోట్స్ ఎన్ని మీకు తెలుసా హార్ట్ ఆపరేషన్స్ రోబోట్స్ చేస్తున్నాయి ఇండియాలో ఎస్కాట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనే ఢిల్లీలో డాక్టర్స్ కి పని డాక్టర్స్ కూడా తీసుకునేస్తున్నాయి రోబోట్స్ కాబట్టి అటువంటి కాలంలో మనం ఉండబోతున్నావు ఎందుకంటే దాని గ్రంథంలో చూసినాము యుగ సమాప్తిలో చివరి కాలంలో మనిషి యొక్క తెలివి అధికమవుతుందంట కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వింత వింతలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా విన్నమ్మా మొబైల్ ఫోన్ అనేది వస్తుందనే మొబైల్ ఫోన్ లో మాట్లాడతామని ఎప్పుడైనా కానీ ఊహించినా మీరు పాత కాలంలో గ్రాండ్ ఫోన్ రికార్డ్ అంటే అప్పో ఎంత గొప్పది ఇది గ్రాండ్ ఫోన్ రికార్డ్ అంటే మీరు చిన్నప్పుడు ఆశ్చర్యంగా ఉండేటోళ్ళం ఎక్కడైనా రోడ్ మీద గ్రాండ్ ఫోన్ రికార్డ్ దాని దగ్గర కూర్చొని చూసేటోని నేను ఎట్లాంటిది అనుకున్నాడు మనుషులని దాని తర్వాత డెబ్బై లైక్ వచ్చినాక క్యాసెట్ ప్లేయర్ వచ్చినాక గ్రాండ్ ఫోన్ రికార్డ్ని ఎవరు పట్టించుకోలేదు క్యాసెట్ చూసి ఎట్లా క్యాసెట్ ఫిలిప్స్ కంపెనీ కనుకుంది క్యాసెట్ ని ఆ క్యాసెట్ ఫిలిప్స్ కంపెనీ సోనీ ఆ క్యాసెట్ చూసినాక జైలు పెట్టుకుని క్యాసెట్ పోవడం గ్రాండ్ ఫోన్ ఇంత పెద్దది పట్టుకొని అది జాగ్రత్తగా దానికి మరకలు పడద్దు స్క్రాచెస్ పడద్దు పడితే గ్రాండ్ ఫోన్ ఇక్కడ శబ్దం వస్తుంది టేప్ తెగిపోద్దు జాగ్రత్తగా ఎంత పెట్టుకోవాలి దాని తర్వాత సిడీ సిడి సిడీ కనుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా ఈ సిడీలో ఎంతో ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకోవచ్చు అంట ఎన్నో వందల పాటలు రికార్డ్ చేసుకోవచ్చు ఒక సిడీలో వంద పాటలు పడతాయి మీకు తెలుసా ఒక సిడీలో వంద పాటలు పడతాయి ఎంపీ ఫైల్స్ ఎవరైనా అనుకున్నారా అట్లాంటి ఇన్వేషన్స్ వస్తున్నాయి కాబట్టి మనిషి తెలివి అధికమవుతానే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన రాకడాకు సంబంధించిన కాలంలోనే మనం ఉన్నాం ఆయన యుగ సమాప్తికి సంబంధించిన కాలంలో మనం ఉన్నాం ఖచ్చితంగా అవి మనం జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి ఈ లోకంలో బ్రతకాలంటే మటుకు నీకు విశ్వాసం అవసరం నువ్వు సంపాదించుకోవాలి నువ్వు నీ చదువులు అన్ని చల్లలు నువ్వు ముందంచి వెయ్యాలంటే నీకు విశ్వాసం అవసరం కాబట్టి అనిలను చూసి నేర్చుకోవడానికి ఎందుకంటే శిశులతన్ అన్నాడే ప్రభు శిష్యులతను అంటున్నాడు ఈ లోకపు మనుషులను చూసి నేర్చుకోండి అన్నాడు అంటే వాళ్ళ చెత్త జీవితం గురించి కాదు వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళు జీవిస్తారు ఈ లోకంలో ఎట్లా సంపాదించుకుంటారు వాళ్ళ చదువులే కానీ ఉద్యోగాలే కాని ఆస్తి అంతస్తులే కాని ఎట్లా సంపాదించుకుంటారో వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నాడు ఈ లోకంలో వాళ్ళు ఎట్లా జీవిస్తారో ఎంత సునాయాసంగా తప్పించుకుంటారో వాళ్ళు ఎంత జాగ్రత్తగా జీవిస్తారో అవి చూసి నేర్చుకోండి వాళ్ళని చూసి నేర్చుకోండి మీరు ఎంత గుడ్డిగా పోతా ఉంటారు పోయి పట్టుబడుతా ఉంటారు శ్రమలపాలైతే ఉంటారు కానీ వాళ్ళని చూసి నేర్చుకోవడానికి హెచ్చరించండి కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకోవాలంటే ఎందుకు ఎందుకు చెప్పాడు వాళ్ళం గురించి నేర్చుకోమని వాడు బాగుపడుతుంటే నువ్వు ఏడుస్తావు కదా వాడు బాగుపడి వాడు ఇల్లు కట్టుకుంటే నువ్వు ఏడుస్తా ఉంటావు వాడు రక్షణ పొందకున్నా నేను రక్షణ పొందిన నాకు ఏమి ఇచ్చింది ప్రభు నువ్వు ఏడుస్తావు ప్రభు మీద కానీ నువ్వు విశ్వాసంలో నువ్వు విశ్వాసంలో ఇంకా ఖచ్చితంగా వాని కంటే నిలిచిపోవచ్చు వాని కంటే అధికంగా సంపాదించుకోవచ్చు కానీ నువ్వు ప్రయత్నాలు చేయలేదు నువ్వు ప్రయత్నాలు చేయకుండా ఎప్పుడు ఆయన మీద ఏడుచుకుంటా లేక ఇంకోరి మీద ఏడుస్తే అది కొరిత రాష్ట్రపతి వారి అనేకులు సనిగి సంహారకుల చేత నశించిపోయి అన్న వాక్యం జ్ఞాపకం వస్తుంది క్రైస్తల బలినే తదే ఎందుకు నిర్లక్ష్యమైన జీవితం నువ్వు విశ్వాసం మూలంగా ప్రతలేవు నువ్వు విశ్వాసం మూలంగా నేర్చుకోకపోతే విశ్వాసం ఎట్లా జీవిస్తావు ఆత్మీయ జీవితం అది జీవించడం అనేది ఆత్మీయమైంది ఆయన జీవజలం నాలో ఉంది ఆయన జీవాహారం నాలో ఉంది అని మీరు చెప్పుకున్నా నువ్వు విశ్వాసంలో జీవిస్తలేవు అక్కడ నువ్వు సత్యంలో కూడా ఆ రీతిగా చెప్తే కాబట్టి ఈ హబకు గ్రంథము హబకు అనే ప్రవర్త గురించి ఎవరు ఎక్కడ జ్ఞాపకం చేయగాని ఈ వాక్యాన్ని మట్టుకు చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు మనం దళితుల పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వర్షం చూస్తాం చూడండి ఒకసారి దళితుల పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది పదకొండు పన్నెండు నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించను అన్న విషయం ఈ యొక్క వాక్యము అనేకులను ఎంతగానో బలపరుస్తుందన్న విషయాన్ని మనము హెచ్చరిక గలగా అదే రీతిగా హెడ్ రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయంలో ఇది ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేయబడుతుంది చూడండి హెడ్ పత్రిక పదవ అధ్యాయము ముప్పై ముప్పై వచనం పది ముప్పై ఎనిమిదవ ముప్పై నా ఎదుట నీత్రమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను గాని అతడు వెనుక తీసిన అతని ఎందు నా ఆత్మకు సంతోషము ఉండదు కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇది ఎటువంటి జీవానికి సాధన ఎటువంటి జీవానికి సంబంధించిన వాక్యం అనేది చెప్తుంది ఆ ఎటువంటి జీవాన్ని గురించి ఈ యొక్క వాక్యం చెప్తాను చూడండి నా ఎదుట కాబట్టి ప్రభు ఎదుట జీవించడానికి వరకు నీకు విశ్వాసం అవసరం నువ్వు నీతి మంతు అని చెప్పుకున్నంత మాత్రం సరిపోదు నువ్వు నీతిమంతును అయితే నా ఎదుట నిత్య జీవంలో నువ్వు జీవించాలంటే నువ్వు విశ్వాసం అవసరం కాబట్టి విశ్వాసం మూలంగానే నువ్వు నా ఎదుట జీవించాలంటే నిత్య జీవంలో నువ్వు ఉండాలంటే నా ఎదుట సియోను పర్వతం మీద నువ్వు నిత్యం నాతో పాటు నివసించాలంటే నా ఎదుట అంటే ముఖాముఖిగా చూడాలంటే ఒకరోజు శాశ్వత కాలము ఆయన సన్నిధిలో మనం జీవించాలా అంటే మనం కేవలం విశ్వాసం మూలంగానే జీవించగలం అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ వాక్యం చాలా చాలా ఆసక్తితో మనము ధ్యానించాల్సిందే ఎందుకంటే నువ్వు విశ్వాసం లేకుండా ఆయనకి ఇషంగా ఉండలేవు నువ్వు విశ్వాసం లేకుండా బ్రతకలేవు నువ్వు విశ్వాసం లేకుండా జీవించలేవు ఏరీతిగా ఆయన ఎదుట కాబట్టి యుగ యుగములకు ఆయన ఎదుటను జీవించాలి ఆయన సన్నిధులను నివేశించాలంటే నీకు విశ్వాసం అవసరం మళ్ళీ ఏరీతి వస్తుంది విశ్వాసం నపుంసకుడు ఫిలిప్త అంటున్నాడు నేను ఇంతగా చదువుతున్నాను ఇది మళ్ళీ ఈ వాక్యము ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా లేక ఇంకొకరి గురించి చెప్తున్నాడా అంటే ఫిలిప్పు ఇంకొకరి గురించి చెప్తున్నాడు అన్నాడు ఎవరైనా యేసు ప్రవక్త ఏ చెప్తున్నాడు యేసు ఈ యేసు మన పాపంలో నిమిత్తమై మరణించను మన పాపంలో అతని మీద మోపబడను అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాక ఆయన నామందు రక్షణ అన్న విషయాన్ని హెచ్చరించాక ఆయన ఏందే విశ్వాస మూలంగా జీవించగలం అన్నాంకని నీళ్లకు ఆటంకమైంది అని ఇద్దరు రథం దిగడం అక్కడ అతను నీటి బాప్తిజం పొందడం మనం చూస్తాం కదా నపుంసప్పుడు అప్పుడు నపుంసంటున్నాడు నేను చదువుతున్నా గానీ నాకు అర్థం కావట్లేదు ఫిలిప్ తో అంటున్నాడు ఏం చదువుతున్నావు ఫిలిప్ పరిగెత్తున్నాడు రథంతో పాటు ఏం చదువుతున్నావు అంటే గ్రంథంలోని వాక్యం చదువుతున్నాను మళ్ళీ అర్థం అవుతుంది అంటే అంటనుడు నపూంసకుడు ఎవరిని చెప్తే కదా నాకు అర్థమయ్యేది ఎవరిని చెప్తే కదా నాకు అర్థమయ్యడు నేను చదువుతున్న ఎంతోసేపాంచి నాకు గాబర గాబురేమీ అర్థం కావట్లేవు ఎవరిని చెప్తే కదా నాకు అర్థమయ్యేది కాబట్టి ఈ విషయం బాగా తీసుకుని మనకి ఎవరు చెప్పడం అవసరం లేదు నీకు పరిశుధాత్మ పరశురాత్మ వచ్చిన మిమ్మల్ని సర్వసత్యంగా నడిపిస్తున్నాడు కాబట్టి నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోగలవు నువ్వు ఆయన ఈ సన్నిధిలో నిత్యము ఆయన ఎదుట నివసించాలా జీవించాలా అంటే మటుకు నీకు ఖచ్చితంగా విశ్వాసం అవసరం అది కేవలము దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్లనే వస్తుంది నువ్వు ప్రార్థన చేసినా వర్షప్ చేసినా ఉపవాసం ఇంకేం చేసినా ఆయన కొరకు అది చేసిన ఆయన కొరకు ఇది చేసినా నీకు ఎప్పటికీ విశ్వాసం రాదు కేవలము ఆయన వాక్యాన్ని ధ్యానించడం వల్లనే నీకు విశ్వాసం కలుగుతుంది అన్న విషయాన్ని సరే అబకు గ్రంథానికి సంబంధించిన విషయం ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని నెలల నుంచి లేక ఒక సంవత్సరం నుంచి చిన్న పర్వతాలకు సంబంధించిన బోధల్ వ్యాఖ్యలను మనం ధ్యానిస్తున్నాం కదా హబ్బక్కు అనేవాడు చిన్న పర్వతలో ఎనిమిదవ వాడు అంటే మనం ఇంతవరకు ఏడు ప్రవక్తలను చూసినాము ఈయన ఎనిమిదవ ప్రవక్త అంటే ఇప్పుడు మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలా ఏడు అంటే ఒక కాలము ముగించింది అనేది వారానికి ఏడు దినంలు కదా ఎనిమిది అంటే కొత్త వారం ఆరంభం కాబట్టి ఏడు అంటే అర్థం చేసుకోండి పాతవి గతించినవి ఎనిమిది అంటే క్రొత్తది అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాలి కాబట్టి హబుకు చెప్పేది కొత్తది అంతకు ముందు సంఘాలకు సంబంధించింది ఆ అర్థం చేసుకున్నా గానీ ఏడు సంఘాలకు సంబంధించిన బోధ అయిపోయింది ఇప్పుడు ఎనిమిదవ సంఘం లేక ఇది క్రొత్త రకమైన సంఘం ఇది వింతది ఇది వింతరకమైన సంఘం అంటే యుగ సమాప్తిలో ఉండేది వింతరకమైన సంఘం ఆ ఏడిటికి లాగానే ఉంది కాని వాటి కంటే రివర్ ఉల్టాగా ఉంది ఇది భిన్నంగా ఉంది దానికి సంబంధించిన వ్యాఖ్యలు నేను మరోసారి మీకు చెప్పడానికి చూపిస్తే ఇప్పుడు చూపించాను కానీ అంతకు ముందు ఉన్న ఏడు సంఘాల కంటే ఇది భిన్నంగా ఉంది అంటే ఆ ఏడు సంఘాల గుణగణాలు కలిసి ఇది ఒక వింతరకమైన జంతువులాగా ఉంది కాబట్టి మృగంలాగుంది క్రైస్తవ సంఘము ఒక మృగంలాగుంది అది నేను మీకు సంబంధించిన తర్వాత చూపిస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు అర్థం కాదు క్రైస్తవ సంఘాన్ని మృగం అంటే మీకు అర్థం కాదు కోపం కొంతమంది కానీ అదొక మృగం లాగా ఉంది అది విజృంభించి పనిచేసే దారి లాగుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కానీ హబక్కు ఎనిమిదవ చిన్న ప్రవక్త అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి విశేషంగా హబకుక్ అనేవాడు లేవి గోత్రానికి సంబంధించిన వాడు కాబట్టి ఇంకా బాగా అర్థం చేసుకోండి లేవి అంటే యాజకత్వానికి సంబంధించిన గోత్రం అది లేవి అనేది యాజకత్వానికి సంబంధించిన గోత్రం కానీ ఇతను ఒక ప్రవక్త లేవి అనేవాడు యాజకుడు కానీ హబకుక్కు ఏమో ప్రవక్త అంటే యాచకత్వంలో ఉండిన ప్రవక్త ఈయన ఒక్కడే అట్లా అంతకుముందు ఎవరు కూడా లేరు ఎవరైనా ప్రవక్త లాగాన ఉన్నారు లేక యాచకులాగా ఉన్నారు కానీ పాత నిబంధన కాలం చర్చి లోపల ఉంటాడు ప్రవక్త బయట ఉంటాడు కానీ ఈయన ఒక్కడే లాగా ఉన్న ప్రవక్త అంటే మందిరంలో ఉన్న ప్రవక్త ఈయన ఈయన ఉన్న స్పెషాలిటీ అది కాబట్టి సరే మనం ఏ ప్రవక్త గురించి ధ్యానించినా మనకి ఏదో ఒకటి స్పెషాలిటీ దేవుడు చూపిస్తూనే ఉంటాడు కాని ముఖ్యంగా ఈయన మటుకు లేబీ గోకలానికి సంబంధించిన వాడు అంటే యాచకుడు కానీ మందిరంలో ఒక ప్రవక్త లాగున్నాడు ఆయన ఒక ప్రవక్త సారంగా బయట ఉంటాడు కానీ ఈయన లోపల ఉన్నాడు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి యుగ సమాప్తిలో ప్రవక్త లోపలికి పోయి చెప్పాల్సి వస్తుంది యాచక ధర్మాన్ని పాటించాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళు లోపలే దాచుకున్నారు మాకిక్కడే సుఖం మాకిక్కడే ఆశ్రయం మా ప్రభు ఇక్కడే ఉన్నాడనేసి లోపల బయటికి రారు మరి వాళ్ళకి సువార్త ఏరీతిగా ప్రకటించబడాలా కాబట్టి నీ బాధ్యత అది ఏ రీతిగానైనా లోపలికి దూరి ప్రకటించాలా ఎందుకంటే బలవంతుని ఇంట్లోనికి నువ్వు దూరాలని ఉందా వాక్యం దూరి నీ చేయి పెట్టి స్వాధీనపరచుకోవాలా నీ గాయమైన గాని పటించుకోవద్దు స్వాధీనపరచుకోవాలా కాబట్టి అవకాశాలు చేసి మనము ఈ యొక్క సువార్థను అక్కడ ప్రకటించడం నేర్చుకోవాలి నీకు ఎక్కడైనా అవకాశం ఉంటే మందిరంలోకి పోయి సువార్త ప్రకటించడం అది ఒక అది ఒకటే అవకాశం కావచ్చు జీవితంలో దాని తర్వాత మిమ్మల్ని రానియకపోవచ్చు కాబట్టి ఒకటిసారి పోతే ఆ వాక్యాన్ని చెప్పేసేలా మీద మీకున్న భారాన్ని వాళ్ళకి చెప్పేసేసి నువ్వు బయట భారం అంటే దేవుని వాక్యం కాబట్టి దాన్ని మనం వాళ్ళకి ప్రకటించేసి బయటికి రావాలా ఎందుకంటే మనకున్నది దేవుని యొక్క భారం సైతాను భారం కాదు గొప్ప జనం ద్వీపుల మీద ఉన్నది సైతాను భారం అన్న విషయాన్ని మనం అర్థం కాబట్టి ఈ యొక్క హబక్కు ఏ కాలానికి సంబంధించిన వాడు అంటే ఆరు వందల ఏడవ క్రీస్తు పూర్వం కాలానికి సంబంధించిన వాడు అంటే యేసు ముందు ఆరు వందల సంవత్సరాల క్రితము అతను జీవించి సువార్త సేవ చేసిన వాడు అర్థం ముఖ్యంగా ఎప్పుడైతే యోసియా చనిపోతాడో మీకు తెలుసు కదా యోసియా చనిపోవడం మనము చూస్తాం కదా కొంతకాలం క్రిందట చూసినాం మంచి రాజు చిన్న వయసులోనే రాజుగా కావడము తన కాలంలో తన తండ్రులు చేసిన అన్ని జనుల ఆచారాలని అభ్యసించిన తన తన తండ్రులు మనషే ముఖ్యంగా వాళ్ళ తాత వాళ్ళ తాత కట్టించిన ఆ యొక్క బలిపేటలను అన్ని కొలగొట్టి ఆ స్తంభాలు కదా దేవత స్తంభంలో అన్నింటినీ కొడగొట్టేసి దేశాన్ని మొత్తం క్లీన్ చేసిండు కదా యోసియా కానీ దాని తర్వాత ఆయన ఏం చేసిండు అనవసరంగా నెకో ఫరో ఆయన పేరు ఆ ఫరో రాజు ఎక్కువ ఆయన పేరు ఆ ఐగుప్తు రాజుతో అనవసరంగా యుద్ధానికి పోయి మరణించినట్టు మనం చూస్తాం దాని తర్వాత యోసియా కుమారుడైన యహోయాకీము కాలంలో హబకు కు మనం చూస్తాం ఎప్పుడైనా విషయం బాగా అర్థం చేసుకోండి తాత తర్వాత కొడుకు కొడుకు కాలం తర్వాత మనమడి కాలం మనమడి కాలం తర్వాత ముని కాలం కాబట్టి ప్రతి మూడు తరాలకి తర్మడైతే ఉంటాయి బైబల్ అంతటా మనం చూస్తా ఉంటాం మనిషే లాంటి కఠినమైన క్రూరమైన రాజు ఎవడు కనిపించాడు మనకి యోసియా అంటే మనమడు యోసియా లాంటి రాజు ఒకడు అనిపించాడు అంత మంచి దేవుని కొరకు ఇష్టానుసారంగా జీవించినవాడు దేవునికి ఇష్టానుసారంగా జీవించినవాడు దేవునికి బాగా నచ్చినవాడు యోసియా దావిద్రాజు కూడా అట్ట జీవించలేకపోయాడు తన ముతాత అయిన దావిద్రాజు కూడా అట్ట జీవించలేకపోయాడు యోసియా జీవించినంతగా ని యోసియా తర్వాత తిరిగి తన కుమారుడైన యహో యాత్రిము కాలంలో ఈ సువార్త ప్రకటించుడు బాగా అర్థం చేసుకుంటాడు యోసియా కాలంలో ఉద్యోగము అంటే యోసియా కాలంలో హబకు జీవించినవాడు యా మందిరంలో జీవించినవాడు అంటే యోసియా కాలంలో చూసిండు ఉద్యీవం దేశంలో యోసియా కాలంలో ఉద్యీవం చూసిన ఆ తన మనమని కాలం తన కుమారుని కాలంకి వచ్చేప్పటికీ తిరిగి ఇస్రాయెల్ ప్రజలు అపవిత్రమైన జీవితంలో జీవించడం కూడా చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ కాలంలో జీవిస్తున్నాడు పాపపు కాలంలో కూడా ఇతను సేవ చేసినట్టు మనం చూస్తున్నాం మనకు కూడా కొన్నిసార్లు ఇదే రీతి కనిపిస్తుండడం మన సేవ జీవితం ఒక దశలో ఉద్యీవంలో ఉన్న కాలంలో మనం సేవ చేసిన వాళ్ళం పాపపు జీవితంలో ఉంటున్న ఈ లోక సమయంలో మనం సేవ చేస్తున్నాం మరి ముఖ్యంగా యుగ సమాప్తి చివరిలో మనం సేవలో ఉంటున్నాం చాలా కష్టకరమైనది ఇది ఉద్యోగంలో ఎవడైనా సేవ చేస్తాడు కదా ఉద్యోగ కాలంలో ఎవడైనా గంభీరంగా సేవ చేస్తాడు ఉద్యోగం పోయి కఠినమైన కాలంలో సేవ చేస్తాడు అది చాలా కష్టతరమైకటి కాలంలో సేవ చేయడం అనేది చాలా కష్టతరమైంది వెలుగుంటే ఎవడైనా సేవ చేస్తాడు చూడండి ఒకసారి హబ్రంథము మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము అర్థం కావాలంటే ఆయుధవచనంలో దేవుడు ఈ అధ్యాయం అంతా దేనికి సంబంధించిందన్న విషయాన్ని చూపిస్తా ఉంటాడు చూడండి మొదటి అధ్యాయము ఇస్ఆల్ ప్రజలు ఏ రీతిగా చూపించము మొదటి ఐదు వచనంలో మనం చూస్తా ఉంటాం చూడండి ప్రవత హకు ఇద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి సరే నేను ఇంగ్లీష్ బైబుల్లో చూసిన ఈ మొదటి వచనం ఏ రీతి ఉందని ఇక్కడ దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అనబడింది అంటే బాగా తీసుకోండి నీకు దేవుని వాక్యం ఎట్లా బయలుపరచబడింది కొంతమంది దేవుడు నాకు వచ్చి చెవులో మాట్లాడింది బ్రదర్ దేవుడు నాకు వచ్చి కలలో మాట్లాడింది బ్రదర్ అని చెప్తుంటారు కదా కానీ ఈయనకి ఎట్ల వచ్చింది వాక్యం బాగా అర్థం చేసుకోండి దేవుడు హబకు ఏరీతిగా బయలుపరచండి తన వాక్యాన్ని ఏ రీతిగా బయటపరచం దర్శన రీతిగా బాగా చేసుకోండి దర్శనంలో దేవుడు వాక్యాన్ని చూపించింది నెప్పుకద్సరికి దర్శనం లాగా వాక్యం వాళ్ళ కొడుకు బెల్షాసర్ బెల్షాజరు బాగా తాగేసి ఆ మందిరంలోని ఉపక్రమన్నిటి తీసుకొచ్చుకొని మందిరంలోని పాత్రలో ద్రాక్షరసం పోసుకొని తాగినప్పుడు పండుగ తీసుకున్నప్పుడు ఇతర పోతుంటే ఆ గోడ మీద చేవ్రాత కనిపించింది కదా వాక్యం అది అది ఏంటది కళల రూపకంగా బలపరచబడ్డ వాక్యం కళల రూపకంగా వాక్యం బలపరచబడుతుంది దర్శనీతిగా వాక్యం బయటపడదు దర్శనరీతి కంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు దర్శనం కలుగుతా ఉంటది నీలో నువ్వు ఉండవు ఆయన ఆత్మలో లీనం అయిపోయి ఉంటావు నీలో నువ్వు కంట్రోల్ ఉండదు నీ కంట్రోల్ ఉండదు కంప్లీట్ గా ఆ టైమ్ నీకు దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనంలో దేవుని వాక్యాన్ని అనిపించింది ఆయనకి అంటే ఈయన మందిరంలో ఉండి దేవుని వాక్యాన్ని ధరించినవాడు కాబట్టి ఈయనకి ఆ వాక్యం జ్ఞాపకంకి దర్శనంలో కాబట్టి మనం ఈ విషయాన్ని బాగా తీసుకోవాలా దర్శనరీతిగా బయల్పరచబడ్డ వాక్యం ఇది యోహానికి ఏరీతిగా బయపరచబడింది ప్రకటన వాక్య రూపంగా బయలుపరచబడిందా లేక చిహ్న పరంగా బయలుపరచబడిందా చిహ్నం అంతా మృగములు సూర్యుని ధరించుకున్న స్త్రీ దర్శనము దర్శనంలో ఆ వ్యక్తులు కనిపించరు దూతలు కనిపించరు ఈ భూమి మీదకి భూమికి శ్రమ కల్పించే టైంలో దూత దిగి రావడం కనిపించింది సముద్రం నుంచి మృగం బలి రావడం అవన్నీ చిహ్న పరంగా అంటే జీవరాశంలా కనిపించినాయి అవన్నీ పాత నిబంధన కళలో వీళ్ళకి వచ్చింది వాక్యం అంటే దర్శనంలో వాక్యంగా అనిపించింది బెల్ శాసరికి కళలో వాక్యంగా అనిపించింది దానియల్కి ఎట్లా బయలుపరచేవాడు దానికి స్వరూ స్వర రూపకంగా దేవుడు కాబట్టి ఇవన్నీటి మనం నమ్ముతాం ఇవన్నీటి నమ్ముతాం బాగా అర్థం ఆయన స్వర మాట్లాడేవాడు దర్శనరీతిగా బయలుపరిచేవాడు కలల రూపకంగా బయలుపరిచేవాడు అందుకే కౌలి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అనాది కాలంలో నుండి తన ప్రవక్తల ద్వారా ప్రభువు తాను సంకల్పించిన వాటిని బయల్పరిచను తర్వాత తన ప్రియ కుమారుని ద్వారా బయలుపరచను ఇంక దాని తర్వాత ఏ రీతిగా లేదు పాతడిబ కాలంలో ఊరిము తుమిము అను రాళ్ల ద్వారా బయలుపరచబడను ఆ రాళ్లు మెరిచడి దేవుడు మాట్లాడాలంటే ఆ ఊరిము తుమిము అనే రాళ్లు ఉండేది కదా ఇక్కడ ఆ ఏపోతు ధరించుకున్నప్పుడు యాచకులకి ఇట్లా రాళ్లు ఉండేది పన్నెండు రాళ్లు ఆ రాళ్లు మెరిసేడు ఇట్లా వెలుగొచ్చేది లైట్స్ లాగా దేవుడు మాట్లాడుకోవాలంటే ఆ లైట్స్ ద్వారా మాట్లాడితే వాళ్ళు అప్పుడు ముందుకు వెళ్లే వాళ్ళు ప్రభావ ఇప్పుడు మేము పోవాలన్నా లేదా అంటే మేము పోవాలనుకుంటున్నాం మీరు మాకు బయలుపరిచిన ప్రభావ అంటే అవి వెలుగుతాయి పోవడం అవి వెలుగాకుంటే అక్కడే ఉండి అక్కడే కొత్త కాలం ఉండేటోళ్ళు అది విధానం వాళ్ళ ఆ రీతిగా దేవుడు మాట్లాడేది కాబట్టి ఈ కాలంలో మీరు ఇంకా ఏ రీతికి కూడా ఆయన స్వరం వినడానికి ప్రయాసపడడం అవసరం లేదు ఎందుకంటే ఆ దర్శనాలన్ని హబకు బయల్పరచబడ్డ దర్శనము ఇక్కడ ఉంది వాటిని ఇంకా స్పెషల్ గా దర్శనం అవసరం లేదు మీరు బాగా చేసుకోండి మనం నమ్ముతాం దర్శనాలని కలలను నమ్ముతాం ఆయన స్వరాన్ని నమ్ముతాం అవన్నీ ఆల్రెడీ ఇక్కడ పెట్టిండు అని నమ్ముతున్నాం కాబట్టి నీ నీ విశ్వాసం సంపూర్తి కావాలంటే నువ్వు కేవలం దర్శన రూపంగా మాట్లాడితే నీకు విశ్వాసం రాదు ఆ దశరీతిగా బయల్పరచబడ్డ వాక్యం ఇక్కడ రాబడింది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ధ్యానిస్తే నాకు విశ్వాసం వస్తాయి ఆ అవగాహనకి మనం రావాలి ఇప్పుడు కాబట్టి ఆయన కష్టంగా మాట్లాడతాడు నేను మోకాలుండి ఉపాసం ఉండి నలభై దినాలు ప్రార్థన చేస్తామంటే నలభై దినాల తర్వాత నీకు జవాబు రాదు అప్పుడు ఏం చేస్తావు నలభై దినాలు వేస్ట్ చేసినావు లైఫ్ లా పెళ్లి కుమ్మారు వచ్చే టైం ఓడి ఉండడు బాగా అర్థం చేసుకోండి కాబట్టి పెళ్లి కుమ్మారు ఉన్నప్పుడు కూడా ఆయన శిష్యులు శిష్యులు వెన్నులు తెచ్చుకొని తింటుంటే ఆ అప్పులు మోపే వాళ్ళు ఏం చేయరు హోదొకడా విసందం మీ శిష్యులు వెన్నులు తెచ్చుకొని తింటున్నారు చేయరాని కార్యం అది అంటే విసందం ఆ కార్యం చేయద్దు ఎవడు వండుకోవద్దు స్టవ్ లన్నీ ఆఫ్ చేసి పెట్టుకోవాలా ఉపాసం ఉండాలా కాబట్టి పెళ్లి కుమారుడు ఉపాసముట్టడా అన్నాడు సరే బాగా అర్థం పెళ్లి కుమారుడు మీ మీకు ఉపాసం యొక్క సత్యం మీకు బయలుపరచబడింది నేను మీకు స్పెషల్ గా వాటి గురించి చెప్పనవసరం లేదు ఎటువంటి ఉపాసన దేవుడు ఏర్పరచుకున్నారంటే యశ గ్రంథంలో మనం ఎన్నిసలు చూసిన వాక్యాన్ని కాబట్టి చాలా మంది ఉపాసన అనారోగ్య రోగాలు దర్శపెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి హబ్బకుకు గ్రంథము అనేది దేవుడు చివుడికి తన బిడ్డలను ఏ రీతిగా హత్తుకొను అన్న విషయానికి సంబంధించిన వాక్యం నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అంటే నువ్వు బ్రతుకుతలేవు అన్న విషయం హెచ్చరించి ఈ వాక్యం ఈ గ్రంథం అంతా అదే నువ్వు విశ్వాసం మూలంగా బ్రతుకుతలేవు నువ్వు విశ్వాసం బ్రతకలా అనేదే హెచ్చరిస్తాడు గొప్ప జనానికి సాదృశ్యమైన వాక్యము హబ్బకు గ్రంథం ధర బయలుపరచబడుతుంది తన కాలంలో యోసియా కాలంలో చూసిన ఉజ్జీవము ఒక్కసారి పతనం కావడం యోషియా కాలం కాంగని మళ్ళా తిరిగి విగరాలని రావడం అది యహోయాకి కాలంలో రావడం మనం ఈ హబోకపు చూసి చాలా దుఃఖంతో ఈ వాక్యాలు రాసింది కాబట్టి వచ్చారం నుంచి మనం వీటిని దీర్ఘంగా ధ్యానిస్తాము హబోక బృందము దేవి సాధృషం అంటే దేవుని యొక్క బాలానికి సాధృషం ఇక్కడ ఇంగ్లీష్ లో మొదటి అధ్యాయ మొదటి వర్షంలో ఏముందంటే ద బర్డెన్ ఆఫ్ ద లాడ్ అని ఉంది ఉంది అట్లా దర్డెన్ ద బర్డెన్ విచ్ విత్ ది ప్రాఫిట్ ఓకే ద బర్డెన్ విచ్ ఇస్ విత్ ది ప్రాఫిట్ ప్రాఫిట్ హబ్ అవ్ అక్కడ బర్డెన్ Burden అని ఆరంభమైంది వాక్యం అంటే బర్డెన్ అంటే భారము అని అర్థం ప్రాఫిట్ కి కలిగిన భారము అని అర్థం ఇక్కడ ఏముంది దర్శరీతిగా వచ్చిన దేవోక్తి దర్శరీతిగా వచ్చిన దేవోక్తి బర్డెన్ ఆఫ్ ద ప్రాఫెట్ దశరీతిగా బయల్పరచబడ్డ దేవోక్తి కాబట్టి దేవోక్తి దేనికి సాదోషమైంది దేవోక్తి ఒక భారానికి సాదోషమైంది అయితే దేవోక్తి అనేది దేవుని వాక్యానికి సాదోషం దేవుని వాక్యంలో నీకు ఒక భారము కలిగదు నీకొక భారం కలదు అని హెచ్చరిస్తాడు కాబట్టి ఇంగ్లీష్ బైబుల్ కి తెలుగు బైబుల్ కి ఎంత తేడా అని చూడండి కానీ మీరు బాగా అర్థం చేసుకున్న తేడా ఏం లేదు అక్కడ బర్డెన్ ఆఫ్ ద ప్రాఫెక్ అంటే ఒక ప్రవక్త యొక్క భారము అని అక్కడ ఇక్కడేమో దర్శ వచ్చిన దేవోక్తి కాబట్టి దర్శ వచ్చిన దేవోక్తే నీకు భారము అంటే దేవుని యొక్క కాడి అని అర్థం బాగా అర్థం దేవుని యొక్క కాడి దశరీతిగా వచ్చిన దేవోక్తి దేవుని యొక్క కాడి అని అర్థం కాబట్టి హబకు దేవుని యొక్క కాడి బయల్పరచబడింది ఇప్పుడైనా కాడిని మోయాలా అర్థమవుతుంది నీకు అది సో ఆయన ఆ కాడిని మోస్తూ ఆ విషయాలన్నిటినీ నేర్చుకున్న విషయాలన్నిటినీ గొప్ప జనానికి ప్రకటిస్తాడు ఇక్కడ ఈ వాక్యాలన్నీ చూస్తే మళ్ళా అవన్నీ తగులుతూనే ఉంటాయి ఆ జీవులన్నీ తగులుతూ ఉంటాయి మూడు క్రైస్తవ గుంపులు తగులుతూనే ఉంటాయి కాబట్టి హబ కుక్కు గొప్ప సాదృశ్యం నువ్వు యాచకుని లాగున్నావు ప్రవక్త లాగున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి మనమందరము యాచక ధర్మాన్ని నిర్వర్తించాలా ప్రవక్తకు సంబంధించిన వాక్యాన్ని నిర్వచించాలి ఎందుకంటే దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడాడు ప్రవచన వరం కొరకు ఆపేక్షించుడి ఎందుకంటే నీకు ప్రవచనవరం లాకపోతే ఈ విషయాలు అర్థం కావు కాబట్టి ప్రవక్ ప్రవచనవరం మనం ఆసక్తితో ఆపేక్షించాలి ప్రభు నాకు ప్రవచన వరం అనుగ్రహించి అప్పుడే నేను ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే బైబిల్ అంతా ప్రవచనానికి సంబంధించింది బైబుల్ అంతా ఆది కాండం వదులుకొని ప్రగఢం చివరి అధ్యాయం వరకు అంతా ప్రవచానికి సంబంధించింది కాబట్టి నీకు ఇది అర్థం కాలంటే నీకు ప్రవచన వరం అవసరం అందుకే పావులు ఆ విషయాన్ని మనకి హెచ్చరించింది భాషల వరము పొందుకోనికి ప్రయాసపడతా ఉంటారు అవి నిలిచిపోతాయి అనడం లేదా భాషల వరము నిలిచిపోతుంది దాని తర్వాత నిరర్థం అంటే ప్రవచనం ఆగిపోవచ్చు హెజగయ కళాల్లో ఆగిపోలేదా ప్రవచనం నువ్వు చచ్చిపోతావు ఈ రాత్రి అంటే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే పొదున తారమరైందా లేదా ప్రవచనం ఆగిపోయిందా లేదా యోన కాలంలో ఆగిపోయిందా లేదా దాని తర్వాత ఎవరి కాలంలో నెరవేరింది నాహోమ కాలంలో నెరవేరింది సరే ప్రవచనం మట్టుకో ఒకసారి బయలుపరచబడ్డాక అది ఆగిపోతుంది కానీ శాశ్వతంగా ఆగిపోతుంది అది దాని పని ముగించుకోవాల్సి వస్తుంది అంతే ప్రవచనం ఖచ్చితంగా దాని పని ముగించుకోవాల్సి వస్తుంది దాని ఆపాలంటే కేవలం ప్రభు వల్లనే సాధ్యం నీ ప్రార్థనకి స్పందన రూపకంగా ఆయన దాన్ని ఆపాల్సి వచ్చింది అంతే ఎజకే కన్నీరు విరిచి ప్రార్థన చేస్తే తన మీదకి రావాల్సిన ఆ మరణం ఆగిపోయి తన ఆయుష్ని పొడిగించేవుడు కాబట్టి ఆ రీతిగా ప్రవచనాలు ఆగిపోతాయి కానీ ఈ వాక్యాలు ఆయన వచ్చేంత వరకు నువ్వు అర్థం చేసుకోవాలంటే మటుకు నీకు ప్రవచన వరం అవసరం అందుకే దాన్ని ఆసక్తితో ఆపేక్షించమన్నాడు మన ప్రార్థన జీవితం అదే ప్రభావ ఈ వాక్యాలను అర్థం చేసుకోవాలి అనేట్లో ప్రకటించాలంటే నాకు ఇది వారం అవసరం ప్రభు చాలా మంది ప్రారంభించారు ప్రభావ నాకు ఈ వాక్యాలు అర్థం కావట్లేదు ప్రభావం అర్థం చేసుకోవాలి ప్రభావా నాకు సహాయపడ ప్రభావం ప్రయాణించారు కానీ నీకు ప్రవచన వారం ఉంటేనే అర్థమైతుంది అన్న విషయం నువ్వు గ్రహించలేకపోతే నువ్వు వాటిని అర్థం చేసుకోలేవు కాబట్టి ప్రవచన వరం కొరకు మనము ఆసక్తితో అప్పగించాలా హక్కు దేవుడు అనుభవించిన వారము గురించి మనం అర్థం చేసుకోవాలా హే కాదు మనందరికీ కూడా దేవుడు యొక్క భారాన్ని అనుగ్రహించింది అది చాలా తేలికైంది వింటుంటే చాలా కష్టంగా ఉంటుంది చదువుతుంటే చాలా కష్టమైతుంది ఎంతమరకు ఎంతమరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది కానీ అది చాలా తేలికైంది దాని మీద ఓపిక చదువుతా ఉంటే చాలా తేలిక ఎంతో అది మనకి ఫ్రీ అయిపోతా బాడీ నీ హృదయం అంతా భారం అంతా పోతా ఉంటది కానీ గొప్ప మోసే భారము భయంకరమైంది అది మనం వచ్చేవారి నుంచి చూపిస్తాను హబ్బకు గృంధంలో ప్రభు ఆ హబకు బయల్పరచబడ్డ దర్శన రీతిగా దేవ దేనికి సంబంధించింది గొప్ప జనము మోస్తున్న భారము దేనికి సంబంధించింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం మనం మటుకు మన ప్రభు బారనే మోయాలా అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలా పరిశుద్ధుల దేవా మీకు వందాలనైనా హబ్బకు గ్రంథాన్ని గురించి మేము ధనిస్తుండగా ప్రభు మీరెన్నో విషయాలు మా తను మాట్లాడుతున్నారనైనా నీతిమంతుడు కేవలము విశ్వాసం మూలంగానే బ్రతకును ప్రవ్వా ఈ లోకంలో మేం బ్రతకాలంటే మాకు విశ్వాసం అవసరం అయినా మేము కేవలం రక్షణ పొంది వాపసం పొందితే సరిపోదు నైనా ప్రతిరోజు మేము బ్రతకాలంటే ప్రవ్వా మీ విశ్వాసం అవసరం మా చదువులలో మేము బ్రతకాలంటే మీ విశ్వాసం అవసరం మా ఉద్యోగాలలో మేము బ్రతకాలంటే మీ విశ్వాసం అవసరం ప్రవ్వా ఈ లోకంలో మేము ఏది సంపాదించుకోవాలన్నా ప్రవ్వ మా కుటుంబాల మేము ఏం ప్రయాసపడాలన్నా ప్రవ్వ మీ విశ్వాసం మాకు అవసరం అయినా మన అటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రవ్వా కానీ ప్రవ్వా నీతి మంత్రుడు విశ్వాసం మూలంగానే జీవించను ప్రభావ నిత్య జీవన్కి మేం పోవాలంటే నిత్య జీవన్ లో మేము ఉండాలంటే నిత్య జీవనంలో మిమ్మల్ని మీ ఎదుట మేము నిలబడాలంటే ప్రభా మాకు విశ్వాసం అవసరమైనా అది కేవలం మీ యొక్క వాక్యం ద్వారానే అయినా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం వల్లనే మీ యొక్క వాక్యాన్ని వినడం వల్ల ప్రభావ లేకపోతే ఎట్లా వింటారు ప్రభ వాటి వీటన్నింటిని మేము ధైర్యంగా చెప్పాలా ప్రభావ గొప్ప జనానికి వీటన్నింటినీ మేము చెప్పాలా ప్రభా అప్పుడే వాళ్ళు జీవించగలరు ప్రభు నిత్య జీవంలో అటువంటి జీవం అనుగ్రహించండి గొప్పజనం కనుగించి మీరే మైంపొందమని ఏసుక్రీస్తు పరిషత్ నామాం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెయిన్